మన మధ్యలో ఇబ్రాంగ్ కృప కలిగిన మా పేపర్లో తండ్రి మా గొప్ప దేవ సర్వ సృష్టి పట్టజల మా దేవన సర్వ కృపానిధి ఆయన మరి ఒకసారి మీ పాదములు చెందుకు ఈ ఉదయ సమయముందు తండ్రి మిమ్మల్ని పూజిస్తూ చర్చిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ సన్నతిస్తూ ఆరాధిస్తూ నాయన చింతకు వస్తూ మా జీవితంలో మరి యొక్క దినాన్ని తండ్రి ఎన్నో హోస కలిగిన వారము తండ్రి మాకు ఎన్నో ఇబ్బందులు ప్రస్తుతాన్ని వీటన్నిటి ప్రభావ ఆయన మీ చెంతకు తీసుకురావటానికి ప్రభావనైనా మీ సన్నిధికి తీసుకురావటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచి వివిధగా సమకూర్చునందుకు రగన ఈ రోజు మాకు ఇంత మంచి సమయాన్ని మీ సన్నిధిలో దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు మంచి ప్రార్థనా సమయాన్ని దయచేయండి బాబా మీ చిత్తానుసారమైన ప్రార్థన మేము చేయటానికి సహాయం చేయండి మా యొక్క ప్రతిపము విజ్ఞాపనము తండ్రి మీ పాదములు చింతకు తీసుకురావటానికి సహాయం చేయండి బగవారి ఆయన వాక్యము పెంచుకున్న మీ కూడా అభిషేకించి మీ పర్లో సింహాసనం నుండి మీ వాక్యము దారాలం మాకు దయచేయండి బాగా ఆయన ఈ విధంగా తండ్రి శక్తి ద్వారా బంధిస్తూ ప్రతి ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు సుఖ్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి ఎవరైనా ఒకరు హలో మీరు అంటే మెర్స్ చేయమంటారా బ్యాలెన్స్ ఉందా సార్ పర్వాలేదా మీకు నిన్ను చూడాలని ఆశ మెస్ నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు కోకంలో ఎవరు నా తోడురారు నా పయనంలో ఇమ్మాను ఎలైనా నా దైవం నీవేగా ఇమ్మాను ఇన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరీ ఆశ అందరున్నారని ఆ అందరు నవారని అందరున్నారని ఆ అందరు నవారని తలచితిని భ్రమచితిని చివరికి వంతరి నేనైతి నే చివరికి వంతరి నేనైతినే నా గానం నివయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నివయ్యా నా సర్వం నీవయ్యాసయ్యా నిన్ను చూడాలని ఆశ నిస్సయ్యా నిన్ను చేరీ ఆశ అకారములో అంధుడ నేనైతి అందకారములో ఆధుడ నేనైతి నిన్ను చూసే నేత్రమును కు సగుమా నరేడా నాకు సగుమా నరేడా శ్వాస నీ భయ నా వాసని వయ్యా నా సర్వం నీవై నిన్ను చూడాలని ఆశ నిన్ను చేరాలని ఆశా ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు నా తోడురారు నా పయనుల్లో ఇమ్మాను ఎలైనా నా దైవం నీ వేగ ఇమ్మాను ఎలైనా నా దైవం మీ నిన్ను చూడారని ఆశ మెస్ నిన్ను చేస్తాం దేవుని మహాకృతిని బట్టి ఇన్ని రోజులు చి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మనందరం మరొకసారి ఈ విధముగా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకోవడానికి దేవుడు వినడానికి దేవుడితో మాట్లాడడానికి దేవుడు కృపు చూపించినటువంటి ఆ దేవాది దేవునికి వేలాది కోట్లాది దేవందనములు కృతజ్ఞత స్థు పులుస్తాము సర్వ మహిమ ఘనత ప్రభావము దేవుడికి మాత్రమే చెందునక కేవలం మనము మనుషులము నిమిత్తం మాత్రులము దేవుని నామము ఎప్పటికీ హెచ్చింపబడుము గాక మనము ఆయన పాదముకు తగ్గింపబడుము గాక చిన్న ప్రార్థనతో మనము దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా ప్రియమైన తరలోకపుతండి పరిశుద్ధమైన శ్రేష్టమైన కృతజ్ఞతలు ఇప్పటి వరకు మీరు మాకు మా జీవితంలో చూపించిన ప్రేమ దయా దాక్షణ్యముల కృప కని క్రమలను ఈ సమయంలో మేము మాట్లాడితే వినాలని ఆశపడుతూ ఉన్నాం మీరు మాట్లాడండి ఆదరించండి బలపరచండి ప్రసవించండి కొలుపండి హెచ్చరించండి మా పుస్తకాలను కట్టండి రాకపరచండి సునామలు ప్రార్థిస్తున్నాం సో నాకు అవకాశం కల్పించినటువంటి ప్రియులకు ధన్యవాదములు సో నాతో పాటు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ తరిచి చూసి చదువుదాం సమయంలో ఏడవ అధ్యాయము అధ్యాయం మొత్తం చేసుకుని కొన్ని మాటలు మనం చెప్పుకుందాం మొట్టమొదటిగా మొదటి వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ఆ తర్వాత రెండు ఆ తర్వాత పన్నెండు వాక్యాలు ఓవరాల్ గా మనం చదువుతాం ఈరోజు ధ్యానంలో ఆ మొట్టమొదటిగా రెండవ సమయ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వాక్యము విహోవ నలు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత తన మందుసు డేరాలో నిలిచి ఉన్నదనగా నా తాను యుహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంత నేను చెప్పాలనుకున్న మాట కృప్తంగా ఏంటంటే దావ్యుడి యొక్క హృదయ వాంఛాది యొక్క హృదయ వాంఛ ఆయన తెలియచేసినప్పుడు దేవుడు కూడా తన హృదయములో ఆలోచనను దేవుడు కూడా తెలియచేశారు దేవుడు కూడా తెలియచేశారు మన హృదయ స్పందనను ఎప్పుడైతే మనము వ్యక్తపరుస్తామో దేవుడు కూడా తన హృదయ స్పందనను ఖచ్చితంగా మనకు తెలియచేస్తాడు అంటానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఈ చాప్టర్ ఇక్కడ వ్రాసినటువంటి కథనం నేను మాట్లాడాలి జ్ఞాపించే దావేదు మహాశుడు జీవితంలో ఎన్నో సందర్భాలు సన్నివేశాలు సంఘటనలు జరిగాయి చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ ఈరోజు తన జీవితంలో ఎంతో పోరాటం ఎంతో రక్తపాతం ఎన్నో యుద్ధాలు ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆ భయంకరమైనటువంటి జీవనమరణ పోరాటాలతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు తర్వాత దేవుడే అతనికి తోడుగా ఉండి యహోవయానట నరుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చాడు ఇక జయించాల్సినంతదు మన పిత్రుడైనటువంటి మోసే ప్రజల బాలసత్వంలో చూడిపించి కాలనుకులు నడిపించేటువంటి నేపథ్యంలో కొంతవరకు ఆయన నాయకత్వం ఆయన ధర్మాన్ని నిర్వర్తించి ఆయన వెళ్లి వెళ్లిపోయాడు తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలు యహో శివా గారు స్వీకరించి వారిని వాగ్దానదేశమైన కానాలలోని ప్రవేశపెట్టగలిగాడు ఆయన కూడా సంపూర్ణంగా చేయలేకపోయాడు అనే చెప్పగలగాలి ఎందుకంటే ఆయన కానాలు ప్రాంతంలో వారు కొంతవరకు భూభాగాన్ని ఆక్రమించుకోగలిగారు కానీ ఇక చాలా ప్రాంతం సమయములో ఆక్రమించుకోలేకపోయారు ఇస్రాయల్ పది దేవుడు మన పితుడైన అబ్రహాముకి పరిపూర్ణంగా చేసినటువంటి వాగ్దానములో భాగముగా ఆ భూభాగమును ఆ వాగ్దానం చేసిన భూభాగం కూడా పరిపూర్ణంగా వారు సమయములో వారి కాలములో వారు ఆక్యుపై చేసుకోలేదు ఆక్రమించుకోలేదు స్వాధీనం చేసుకోలేదు అది ఇంకా మిగిలే ఉంది అనమాట అయితే ఇక్కడ దావి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పరిపూర్ణముగా దేవుడు మన పితుడైన అబ్రహాము చేసినటువంటి వాగ్దానం చేస్తూ ఆ స్థలమాంతటిని ప్రాంతం పరిపూర్ణంగా స్వాధీనం తీసుకున్నాడు శత్రులాంధ్రని జయించి వేశాడు నెమ్మదిని ఆయన ఆశీర్వాదమును ఘనతను వహించిన వాడుగా మనకి కనబెడుతున్నాడు నెమ్మదికైన ఆ సమయంలో కూర్చొని ఆయన ఆలోచన చేస్తున్నాడు దేవుడు ఎందుకు ఎవరికి పనికిరాని గురిల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను నాపం వచ్చి ఎంత గొప్పగా హెచ్చించి రాజదర్బారులో ఉంచి దేశంలో ఆ వాగ్దానం చేసిన ల్యాండ్ కూడా మాకు అప్పగించి మాకు జయమిచ్చి మా శత్రులాధ్రని అణిచివేసేసి దేవుడు మాకు మా జీవితంలో నెమ్మదిని కలగ చేశాడు ఇప్పుడు నేను చేయవలసింది ఇంకేముంది అని ఆలోచన చేస్తూ తన కుటుంబాన్ని తన రాజ్యమును తన బిడ్డలను తన భార్యలను కూర్చి ఆయన ఆలోచించకుండా ఆయన ఆలోచన ఆ విషయం తన మదిలో తన హృదయంలో ఎప్పటి నుంచో ఉందే ఉంటా మొత్తానికి అప్పుడు బయట పెట్టాడు నేనేమో ఈ దేవదారు రాణులతో కట్టబడినటువంటి రాజదర్భారో నివాసం చేస్తున్నా కానీ ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడేమో ఆ గుడ్డ గుడారములో అది నినకలు నినకలు నిలకడలేనటువంటిది అశాశ్వతమైనటువంటిది వారస్తే తడిచిపోతుంది వరమిస్తే కొట్టుకుపోతుంది గట్టిగా గాలిస్తే ఎగిరిపోతుంది అది ఒక అశాశ్వతమైనటువంటి గుడారములో దేవుని దేవుని సన్నిధి ఉండుటయా నో అని చెప్పేసి తన కుటుంబం చాలా మంది వారి వారి కుటుంబాల గురించి ఆలోచించారు కానీ దాబిది మాత్రం తన హృదయంలో ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తన హృదయ స్పందన అలా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఆలోచన చేస్తున్నాడు దేవుని కొరకు దావిదు ఆలోచన దేవుని కొరకు దైవికమైన విషయాల కొరకు ఆత్మ సంబంధమైన సంగతుల కొరకు ఇక్కడ మనకి ఆయన ఆలోచన అర్థమవుతుంది ఈ పరిస్థితి ఈ సందర్భము ఫ్రీమైనటువంటి వారి ద్వారా హృదయంలో ఉన్న కోరిక ఏమిటి అని అంటే అశాశ్వతమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటికి ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆయన దేవుని కొరకు ఒక దృఢమైన స్థిరమైన మందిరము లేక నివాసము ఈ భూమి మీద నేను ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడండి దేవుని కొరకు భూమి మీద ఒక దృఢమైన ఒక స్థిరమైన ప్రపంచ చరిత్రలోనే అది ఒక మరి గుర్తింపు కలిగినటువంటిదిగా నిలిచిపోయేటట్టుగా ఉండాలి అనే ఉద్దేశంలో ఆయన ఆశించి దేవుని కొరకు ఏదో చేయాలి అనుకున్నాడు ఆయన రాజు కాబట్టి ఆయనకి అధికారం ఉంది కాబట్టి చాలా త్రాంతులు ఉన్నాయి గొప్ప జ్ఞానం ఉంది కండ బలం ఉంది బుద్ధి బలం ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి తాను దేవుని కొరకు చేయాలి అనుకున్నది ఏదైతే ఉందో దానిని ఇది నేను చేసేస్తాను నేను చేయాలి అనుకున్నాను నేను చేసేస్తాను ఎవరు చెప్పినా వినను అనేటువంటి ఆ నియంత్ర నియంత్రత్వపు విధానంలో పోకుండా అసలు ఏం చేస్తే తన మధులో దాన్ని నాకు ఎంత తెలివన్నా ఎంత బలమున్నా ఎందు సరే నేను దైవజను ప్రయోజనం ని గౌరవించాలి అనేటువంటి ఆలోచన విధానంలో ఆయన ప్రవక్త అయినటువంటి నాతాను పిలిపించి ఆ నాతాను తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన నాతానికి తెలియజేశాడ నాతానికి తెలియజేసినప్పుడు ఆయన వెంటనే ఆయన అంటాడు ఏంటంటే మరి ఏమైనా ఆలోచన లేదో తెలియదు ఆయన చెప్పినంత విన్నట్టున్నాడు విన్న వెంటనే ఆయన దేవుడు నీళ్ళు తోడుకున్నాడు నీకు పోషిందంతా చేసేసాయి అని చెప్పిన నీళ్ళు పోసింది చేసేసేయమని చెప్పేశాడు ఆ మాట ఎందుకునో అంటే నేను నచ్చితే అంతా నచ్చకపోతే ఎంత అని మీరు అనొచ్చు ఆ కానీ ఆ మాట నాకు నచ్చలేదు ఆ మాట నాకు అంత కరెక్ట్ అని నన్ను అనిపించలేదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు విషయాలు చెప్పలేకటి దావిత మరొకటి ఆ నాతాని జీవితంలో ప్రముఖైనతా జీవితంలో నుంచి ఒకటి చాలా మంది నాకు తెలివింది బలం ఉంది దమ్ముంది ధైర్యం ఉంది డబ్బు ఉంది కండబలం బుద్ధి బలం ఉన్నాయి నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేనేమి చేసినా నన్ను అడిగే తోడు లేడని చాలా మంది వాడు చాలా ఆవేశంతో మొరుకులు వేస్తున్నటువంటి మనస్తత్వం కలిగి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఏదోదో చేస్తూ ఉంటారో తర్వాత జీవితంలో కష్టపడి నష్టం ఇబ్బంది పడిన తర్వాత అయ్యో నేను పొరపాటు చేశానా అని అప్పుడు తీరు అవుతో బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ దావేడు తన జీవితంలో నాకన్నా అధికారం లేకపోయినా తక్కువ ఉన్న ఆ అభిషేకం తక్కువ ఉన్న తెలివి తక్కువ ఉన్న బలము తక్కువ ఉన్న ఆస్తి అంతస్తులు తక్కువున్నా పేరు ప్రఖ్యాతులు తక్కువ ఉన్న దేవుడు ప్రత్యేకముగా పిలిచి ఏర్పాటు చేసిన దైవజ్ఞులు ఖచ్చితంగా ఆ దైవజ్ఞుని నేను సన్మానించవలసిన వాడు గౌరవించవలసిన వాడు ఆ దైవజనుడికి ఇవ్వాల్సిన మర్యాద నేను ఇవ్వాలి అనే ఆలోచనతో దేవు నా పితుడైన దావిదు దైవ యొక్క ఔన్నత్యాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు ఆయన గుర్తించిన ఉన్నాడు గుర్తించిన వాడుగా ఉన్నాడు నాకు తెలిసి నా ప్రియమైనటువంటి వాళ్ళ కొంతమంది నాకు వాక్యము బాగా తెలుసు నాకు తెలివి ఉంది డబ్బు ఉంది ఆ చదువు ఉంది దమ్ముంది వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది రకరకాలైనటువంటి ఆస్తు పాస్తులు అంత ఉన్నాయని ఆ దేవుడు ఏర్పాటు చేసుకొని పిలిచి ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించటువంటి సేవకుడిని వారు అంతగా పట్టించుకోరు అంతగా లెక్క చేయాలి ఈ విషయంలో అంతే ఎవరిని పెడితే వాళ్ళని మనం సన్మానించాలి గౌరవించాలి హెచ్చరించాలి కనపరచాలనేది నా ఉద్దేశం కాదు కానీ ప్రత్యేకంగా కొన్నిసార్లు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక కొలిక్కి వచ్చి ఒక కంక్లూజన్ కంటే రావాలి చాలా మంది కన్ఫ్యూజన్ లోనే ఉండిపోతారు అలాగే జీవితాలు సాగిపోతా ఉంటాయి సో అలా కాకుండా ఒక కన్ఫ్యూ కన్ఫ్యూజన్ లేనటువంటి కంక్లూజన్ కి మనం రాగలిగినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చేయగలము చేస్తాము అనేటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ ఇక్కడ సునమి పట్టణ స్థురాలైన ధనురాలైన స్త్రీ ఆమె అబ్జర్వ్ చేసి ఒక కంప్లూజన్కి వచ్చేసింది కన్ఫ్యూజన్ లేకుండా తర్వాత ఇంట్రడ్యూక్ చేస్తుంది వేరే వాళ్ళకు కూడా వేరే వాళ్ళకు కూడా మన ఇంటికి వచ్చు పోవచ్చు ఉన్నటువంటి దైవ నిజముగా పత్తి గల దైవ చాలా మంది బైబులు పెట్టుకుని తిరిగి పట్టుకు తిరుగు కోసం ప్రభుత్వం సేవ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఎవరో దేవుని కొరకు అంకిత భావంతో జీవితాలను త్యాగం చేసి ఉన్న అవకాశాలు వదిలిపెట్టుకొని వచ్చి దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎవరో కూడా మనము మనకున్నటువంటి ఆత్మీయ జ్ఞానమును బట్టి భౌతికమైనటువంటి జ్ఞానము బుద్ధిని బట్టి మనము ఆలోచించి మనం డిసైడ్ చేసుకోవాల్సిన ద్వారా మేము ఆమె అయితే ఆమె కలిఫ్యూజన్ లేనటువంటి కంక్లూజన్ వచ్చేసింది ఆమె అర్థం చేసింది చాలా అబ్జర్వ్ చేసింది అండ్ తర్వాత ఏదైనా నిజముగా భక్తి గల తర్వాత ఆమె మరొకరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది అది ఎవరైనా కావచ్చు తన భర్తకి మన అక్కడ కనబడుతున్నారు కానీ అది ఎవరైనా కావచ్చు వేరే వరల్డ్కి కూడా మనము ఇంట్రడ్యూస్ చేయగలేనంత కన్ఫ్యూజన్ లేకుండా పరిచయ పరిచయం చేయగలినటువంటి ఆ కంక్లూజన్ కి మనము తీర్మానానికి మనం రావాల్సిన వారి మీద చాలా మంది అలా ఆ ఒక తీర్మానానికి రారు కన్ఫ్యూజన్ లో నిండిపోతారు వారి మనసులో ఎవరో ఏదో ఎప్పుడూ జరిగిన సన్నివేశాలు జ్ఞాపం చేసుకొని అది అందరికీ ఆపాదిస్తూ వారికి చేస్తుంటారనమాట సో అలా కాకుండా దైవ జనులకి మనం ఇవ్వాల్సిన జ్ఞానం మొట్టమొదటిగా నేను ఇందులో మరొక విషయం చెప్పాలి ఏంటంటే ఫస్ట్ దేవుడు తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన ప్రతినిధి దైవజనుడు ఆ తర్వాత విశ్వాస సమాజం ఫస్ట్ దేవుడు తర్వాత దైవజనుడు ఆ తర్వాత విశ్వాస సమాజం విశ్వాస సమాజం దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ నీవెంత ఘనుడు అయినా దేవుడే తన ప్రతినిధిగా ఆయన అంగీకరించి నియమించాడు కాబట్టి దేవుని మాటకు విధేయత చుట్టి ఆ దైవ మనము గౌరవించవలసిన వారమై ఉన్నాం మర్యాద ఇవ్వాల్సిన వారమై ఉన్నాం అతన్ని సన్మానించవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను అర్థం చేసుకోగలిగాను అర్థం చేసుకోగలిగాను అఫ్కోర్స్ మీకంతా తెలుగు తక్కువ ఉండొచ్చు చదువు తక్కువ ఉండొచ్చు దయవచండు మనకంటే మనకంటే ఆ అందాలు తక్కువ అయ్యి ఉండొచ్చు ఆస్తిపత్రుల్లో తక్కువ ఉండొచ్చు ఏది దేవుడు అపాయింట్ చేసిన పర్సన్ వారు ఎలాంటి వారు వారు ఎలాంటి వారు ఎప్పటికీ వారికి దేవుని నామములో చెందవలసినటువంటి సన్మానము గౌరవ మర్యాదలు వారికి చుందు నువ్వు దాకా అలా ఇవ్వటం అనేది మనకి మంచిది దైవీజనుడు ఇక్కడ పని మాత్రం చేయడు దాడు ఆ శ్రేష్టమైన గుణం అర్థమవుతోంది అనమాట అట్ ద సేమ్ టైమ్ ఆ సమయంలో ఆయన ఆయన గొప్పదని చెప్పేసి చెప్పిన మాట ఏంటంటే చూడకున్నాడు ఏమి పోషన్ అంతా చేసేసేయమని చెప్పేస్తున్నాడు అది నాకు నచ్చదంత నచ్చబోదే ఎంత అని అన్నది లేదు ఎందుకంటే అది ఆయన అక్కడ చెప్పాల్సిన మాట ఏది ఉంటే బాగుంటది అని అనిపించిందంటే అయ్యా నీకు ఆలోచన చాలా మంచి సంతోషం దేవుని కొర చాలా మంది ఏంటంటే కాస్త వాళ్ళు పైన వాళ్ళు గొప్ప అనేది కొద్దిగా చదువుకున్న వాళ్ళు కొద్ది జ్ఞానవంతులు కొద్దిగా సహాయం చేస్తారు అనుకున్నప్పటికీ వాళ్ళ ముందుకెళ్ళి చేతులు కట్టుకుని దండం పెట్టి తలకరించి వంగిపోయి మాట్లాడి వారికి దేవుని చిత్తముల కోసం కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా ఆయన వర్తి స్వరం కూడా తెలుసుకునే దాని ప్రకారంగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కొంచెం మర్చిపోతారు ఎందుకు అది ఎందుకు నువ్వు నచ్చలేదు అది అంత బాగున్నట్టు అనిపిస్తుంది నువ్వు చెప్పే మాట ఆ మాట వాళ్ళకి ఇష్టమైన ఇష్టం కాకపోయినా చాలా మంది మా చర్చలో మేము కాంగ్రెస్ మేము నడిపిస్తున్న కాంగ్రదేశంలో నుంచి చాలా మంది వెళ్ళిపోవడానికి ఇదే కారణం అయ్యా మీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి మీరు ప్రార్థన పెట్టుకోండి అన్యులైన వారిని తెలవండి పెద్ద క్రైస్తవుల్ని కుటుంబ సభ్యుల్ని పిలవడం కాదు క్రిస్మస్ సందర్భంలో నీకు నీకు నువ్వే కేకులు తెచ్చుకోవడం కట్ చేసుకోవడం తినటం లేదా మీరు మీరే బిజారి వండుకోవడం తినటం అది తెలువండి వారికి ఈ సందర్భంగా నీ స్థామతం బట్టి టీ స్నాక్స్ ఇవ్వగలవా లేకుంటే భోజనం పెట్టగలవా లేకుంటే బిర్యానీ పెట్టగలవా లేకుంటే ఇంకేమైనా ఇవ్వగలవా నువ్వు ఏం చేయగలవో నీ ఆర్థిక స్థితిగతులను బట్టి నువ్వు తీర్మానం చేసుకుని అని లేని వారిని పిలిచి వారికి వాక్యము చెప్పి భోజనం పెట్టి నువ్వు చేయడం చేసే వారిని సన్మానించి పంపిస్తే ఆ నువ్వు పెట్టింది ఆ రోజు అయిపోవచ్చు కొద్ది రోజులకి మర్చిపోవచ్చు కానీ నువ్వు చెప్పిన వాక్యం జీవవాక్యం కాబట్టి ఇది బ్రతికి ఉండేది వాళ్ళు అని చెప్పేసి అతను చెప్పినప్పుడు ఏంటి వాళ్ళు నా మీద విసుక్కుని ఇంట్లో వాళ్ళు ప్రార్థన వద్ద అంటున్నారు ఈయన ప్రార్థన పెట్టండి అంటాడు దేవుడు ఏంటైనా అని చెప్పేసి కొంతమంది వాళ్ళు వెళ్ళిపోయారు కొన్ని ఫ్యామిలీసే వెళ్ళిపోయాయి కేవలం దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి లోక సంబంధమైన విషయాలు కాదు అని చెప్పిన కారణానం వాళ్ళు ఉన్నా పోయినా దేవునికి స్వపం నో ప్రాబ్లం వారు రానప్పుడు ఎట్లా బ్రతికించాడు దేవుడు వాళ్ళు వచ్చిన తర్వాత అలా బ్రతికించాడు వాళ్ళు వచ్చి తర్వాత ఎలా బ్రతికించాడో వాళ్ళు పోయిన తర్వాత కూడా అలాగే బ్రతికిస్తున్నాడు కాకులు ఆగిపోవచ్చు కెలిపి వాగు ఆగిపోవచ్చు దేవుడు మాత్రం తన సేవకుని పస్తు పెట్టలేదు ఉంటాడు అదే ధీమ అదే ధైర్యము అదే ఒక ఏమంటారు దాన్ని స్థిరమైన ఆలోచనతో ఏ సేవకుడు అయితే పనిచేస్తాడో దేవుడు వారి ద్వారా గనపరచబడతాడు తన చిత్రాలని నెరవేర్చుకోగలుగుతాడు అన్నమాట ఆ రకంగా తన హృదయంలో దేవుని కొరకు ఏమి చేయను అది చెప్పినప్పుడు అది చెప్పినప్పుడు దావి దావి హృదయంలో ఉన్నది అంటే దేవుని కొరకు దృఢమైన స్థిరమైన మంది కట్టాలని నెంబర్ వన్ ఎప్పుడైతే ఆయన హృదయంలో బయట దేవుడు కూడా ఎప్పుడు నుంచో అనుకున్న ఆయన హృదయంలో ఉన్న విషయం కూడా బయటపెట్టేస్తున్నారు పన్నెండు వాక్యం పదమూడో వాక్యం బాబు నువ్వు మంచిదే బాగా నీ జనములు సంపూర్ణము నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతత హెచ్చే నెంబర్ వన్ రాజ్యములు అతని స్థిరపరిచే నెంబర్ పదమూడు వాక్యంలో ఉంది అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను స్థిరపరుస్తాను అంటే నీవు చూడవు కానీ నీవు ఆశపడుతున్నావు నా కోసం ఏదో చేయాలని నేను దాన్ని చేస్తాను అది భౌతిక సంబంధమైనది దాని గురించి పక్కన పెట్టే అది పెద్ద అంత ఇంపార్టెంట్ ఏమి కాదు అనని దేవుడు కూడా తన హృదయంలో ఉన్నటువంటి దృఢమైన స్థిరమైన ఉన్నటువంటి రాజ్యము సింహాసనము రాజు కొరకు రాజ్యము సింహాసనము రాజు కొరకు ఆయన ప్రాణాలకు కలిగి ఉన్నాడు అది అది సంతానములో నుంచి వస్తది అనే విషయాన్ని దూరముగా ఆలోచన చేసిన దేవుడు ఆయన తెలియజేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటల్ని అర్థం చేసుకోగలిగాడు దావీడు మళ్ళీ వేరే ప్రశ్న ఇలా కొన్నిసార్లు సేవకుడు ఎంతో వాక్యం చెప్పినా దేవుడే సాక్షాత్తు మాట్లాడినా ఏమంటారు అస అవును గాని ప్రభు నేను బతికే బతికి ఉన్నప్పుడే నేను చచ్చిపోయే లోపే నాయన అయ్యా ఆ మందురం కట్టిపించే సరే నేను కట్టలే కానీ నువ్వు నా కొడుకు కట్టిస్తానంటున్నావుగా అంటే ఎవరు అవ కొడుతో కట్టిస్తే నేను చూసుకో చివరి చచ్చిపోతాను తీర్చున్నాయని అని అంటుంటాం మనం అంటే దేవుడు చెప్పిన తర్వాత కూడా మరొక మాట మనము మన మనసులో ఉన్నదే నెరవేర్చడానికి నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాము మనం దానికోసమే ప్రయత్నం చేస్తాము కానీ మన ఆలోచనలు మాత్రం మార్చుకోము దేవుని సరిగ్గా నువ్వు అర్థం చేసుకుంటే దేవుని చిత్తమును మాత్రమే అవును కానీ అవసరం లేదు ఏమిటి దేవుని చిత్తమును నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగినప్పుడు వేరే క్వశ్చన్స్ ఏమి వేసే అవసరం లేదు వెయ్యకూడదు ఏమిటి దేవుడు చెప్పింది కన్ఫామ్ గా అర్థం చేసుకున్న తర్వాత ఏమంటాడంటే ఇక దాబిదు తన జీవితంలో నేను ఏం మాట్లాడతాను నేను ఏం మాట్లాడగలను అని చెప్పేశాను ఇరవై ఏడు వాక్యములు ఇస్రేలు కదా నువ్వు దేవుడివి నువ్వు చెప్పావు కాబట్టి ఇరవై ఎనిమిది వాక్యం చూస్తానండి ఏడో అధ్యాయంలో యహోవా నా ప్రభు నేను చేయునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనక నీ మాట సత్యం నేను నమ్ముతాను చెప్పింది చేస్తావని నాకు దయచేసి ఒక్క వినపం మాత్రం గుర్తుపెట్టుకో నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నే సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యోవా నా ప్రభు నీవు సెలవిచ్చిన్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని అంటున్నావు ఇక్కడ ఒకటి ఎక్కడ మందులు కట్టిస్తాను అన్నావు కదా రైట్ నా కుటుంబం నాకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఫైనల్ రిక్వెస్ట్ ఇంకేం లేదు నాకు నువ్వు ఇచ్చిన కుటుంబము నీ ఆశీర్వాదము పొంది నిత్యము నువ్వు కట్టిస్తానన్న మందురం ఆ మందిరము లేదంటే నీ సన్నిధిలో ఉండున్నట్లుగా నాకు ప్రసాదించు ఇక చాలు నేను చూసినా చూడకపోయినా వాళ్ళు అట్లా ఉంటే చాలు ప్రభావ అని కోరుకొని ఇక నో మోర్ డిస్కషన్ లేకుండా ఇక దేవుడు దేవుడితో ఆ సంభాషణ ముగించేస్తాడు నా ప్రియమైన వాళ్ళు నేను చెప్పలేకపోయినా మాట్లాడదు దేవుని కొరకు నీ అంతరంగములు ఏ విధమైన ఆశ ఆలోచనలు కలిగి ఉన్నావో ఖచ్చితంగా దేవుడు దాన్ని అర్థం చేస్తూ ఉన్నాడు దానికి తగినట్టుగా నీకన్నా ముందుగానే నీ కొరకు ఒక శాశ్వతమైన ప్రణాళికను ఆయన కలిగింది దావిదు శాశ్వతమైన దృఢమైన దేవుడి కొరకు చేయాలనుకున్నాడు దేవుడు కూడా దావిదు కొరకు శాశ్వతమైనది స్థిరమైనది తన జీవితంలో తన సంతానం ద్వారా దేవుడు చేయాలనుకున్నాడు ఆ క్రమంలో యేసు క్రిస్తు భవిష్యత్తులో రాజుగా రాజులకు రాజుగా ఒక రాజ్యమును ఒక సింహాసనమును ఆయన అనుగ్రహించి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుచు ఉన్నాడు దానికి పునాదులు వేస్తున్నాడు భవిష్యత్ దినాల్లో అది జరగబోతోంది దాని కొరకు అస్త్రమైన రాజ్యం కొరకు ఆ సింహాసనం కొరకు ఆ రాజు కొరకు ఎదురు చూస్తూ సుప్రదమైన నిరీక్షణ కలిగి ఈ లోకములు ఏమి ఉన్నా లేకపోయినా తీసి పక్కన పెట్టేసి గురు పరిగెత్తేటువంటి భాగ్యమును ఆ దేవుని యొక్క ప్రాణాళికలో చిత్తంలో ఆయన దర్శనంలో ఆయన హృదయంలో ఏదైతే ఉందో ఆ హృదయ స్పందన మనం అర్థం చేసుకుని దానిలో పాలు సిద్ధపడదాం అటు సిద్ధపడుతున్న దేవుడు మన అందరికీ దయచేయును గాక ఆమె థ్యాంక్ యూ సార్ చాలా వాల్యూబుల్ మాటలు చెప్తారు నేటి దినాలలో జరుగుతున్న సేవకులు వారిని చులుకనగా చూద్దాము వాళ్ళు తొందరగా కన్క్లూజన్ వచ్చేయడము వాళ్ళ మీద వ్యతిరేక భావన స్ప్రెడ్ చేయడము ఒకరు ఒకరు చేసిన దాన్ని అందరి మీద రుద్దడము కానీ చివరికి దేవుడు ఈ మాత్రమే జరుగుతాడు అదేవిధంగా ఎటువంటి సేవకుడు అయినా సరే అది దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కాబట్టి అతన్ని సన్మానించాల్సిన సమయంలో సన్మానించాలి ఇంకొకటి ముఖ్యంగా దేవుడు అంతరంగమును శోధించేవాడు మంచి వాల్యుబుల్ మాటలు చెప్తారు సార్ థ్యాంక్ సో మచ్ మీతో ఇక ప్రేయర్ పాయింట్లకి వెళ్దాము ఈ రోజు మార్నింగ్ చాలా కంట్రీస్ లో భూకంపం వచ్చిందంటే భాస్కర్ కూడా నేను వాట్సాప్ పంపించాను సో బికాస్ భాస్కర్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ఫార్మింగ్ డూ చాలా కంట్రీస్ లో దాదాపు థర్టీ కంట్రీస్ అంటున్నారు భూకంపం వచ్చిందంట ఇట్లా కాబట్టి ఆ విషయమై మనం ప్రార్థన చెయ్యాలి వెరీ నియర్ సోక్ అలాగే సార్ మళ్ళీ మళ్ళీ బాచిపోతే మాట సార్ లాక్ డౌన్ సడన్ ద్వారా మరి చర్చ స్ లోపల కొంచెం జనాలు కూడా కొంచెం ఫ్రీగా మూవ్వుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొంచెం మార్నింగ్ అవర్స్ లో కొంచెం విశ్వాసకి వెళ్లడము లేకుండా ప్రార్థనకి పరిస్థితికి వెళ్లడము ఇట్లా జరుగుతా ఉంది అనమాట సో దాంతో సరిగ్గా ఈ టైమ్ లో నేను జాయిన్ అవడం కొంచెం ఇబ్బంది అవుతుంది సో కాబట్టి నాకు సమయం అనుకూలము అన్నప్పుడు ఇవాళ దీన్ని కొనసాగిస్తే కనుక అలాగే నాకు పెద్ద సమయాన్ని నాకు అనుకూలమైన సమయం అంటే నేను సమయం భావాన్ని బట్టి నేను జాయిన్ అవుతాను లేదంటే గనక ఎవరైతే అందుబాటులో వాళ్ళతోనే కొనసాగిస్తే మంచిది అనేది నా భావన వితౌట్ ఇన్ఫర్మేషన్స్ అవుతాయి పాస్ ఏంటి విశ్వాసం ఎంకరేజ్ చేయాలి అనేటువంటి టాక్స్ వస్తుంది కామన్ గా అట్లా రానుకుండా ముందు మాట చెప్తున్నాను సార్ విజయ్ సార్ మన మధ్యలో సామాన్య ఉన్నారు ప్రజల విత్తపాటిల వాక్యం గురించి అదే విధంగా డైలీ మనం ప్రేర్ పాయింట్స్ నాలుగు అంశాలు ఇంకొకటి ఆ పిల్లల గురించి అనారోగ్యంతో ఉన్న వారి గురించి ఇప్పుడు నాకు ఎవరు వాట్సాప్ లో ఏదో పంపించారు ఒకటి ఐడో అందరికి వచ్చిందని ఏదో నాకు తెలియదు రిగార్డింగ్ ఈ కోవిడ్ గురించి ఇడ్లీలో రీసెర్చ్ చేసిన విషయం వచ్చిందో ఎవరికైనా రాలేదు రాలేదా వాళ్ళు దీని ఏమంటారయ విజయ్ బాడీని కష్టరు కదా ఉంటదాని వాళ్ళు యాక్చువల్ గా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది బాడీని అటాప్సీ చేయకూడదు ఇట్ ఇస్ హైలీ ఇన్ఫెక్టెడ్ కోవిడ్ తో చనిపోయిన వాళ్ళని వెంటనే వాళ్ళు ర్యాప్ చేసేసి వాళ్ళని వాళ్ళని చెప్పారంట అయితే వాళ్ళ దగ్గర చావులు ఎక్కువ అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేశారంట ఇటౌట్ దర్ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన తర్వాత కూడా అండ్ దే హీన్ the blood clotting in the body anta blood clotting avuthundanta so it is not virus it is a bacteria in the body it is making a blood uh, yeah yeah yeah somebody was telling ha yeah. uh, bacteria antunnaru now now yeah yeah yeah clotting avuthundadi ante petti vallanta mm. they have used ah we don't know the blood thinning medicine sir ah what is called that anti cancer drug anti antibiotic ah uh, blood thinning anticoagulant it is called diclofenac yeah diclofenac pina vanya anti-clogging, that right? Anti right? That they they uh, uh, they the uh, they have administered and they have have have administered administered 150 of tablet and and discharged uh, 14,000 in one day టాబ్లెట్ అండ్ దే హార్జ్ సీన్ దట్సెన్ డజన్ వెంటిలేటర్ ఆర్ ఎనీ విచ్ కనెక్టెడ్ విత్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ they have proved, uh, now they want to sue the uh, WHO for this wrong information, ఇన్ఫర్మేషన్ they ది not allowed to do the autopsy to the bodies. so that's another uh, opening today so that's a message uh, which they say that which is going to come out now and uh, bleeding is ante athle em avutundanta blood clotting ayi blood clotting valla it is oxygen no brain ki no heart ki andarledant daanivalla adi respiration problem vachesi manchi tanipothunnaranta so that they have found out so we will pray about that so if that is the, that, that that comes to the light then uh, this uh, pandemic is less uh, చాలా మిస్టీరియస్ సార్ ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఇది బయటకు వస్తుంది సార్ గేమ్ లాగుంది సార్ సార్ ఇంకో మాట యాక్చువల్లీ రాకముందే అంటే వచ్చిన కొత్తలోనే దీని గురించి ఏమని చెప్తున్నారు అంటే దీంట్లోనే లెవెన్ వైరస్ ఉన్నాయి చెప్పారు సార్ కోవిడ్ కరోనా అనే దాంట్లోనే ఇంకా లెవెన్ ఉంది అంటే ఇంకొకటి బ్రెయిన్ ప్రాబ్లమ్ సడన్ హార్ట్ ఫెయిర్ అవ్వడం కిడ్నీ ఫంక్షన్ స్టాప్ అవడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి జరగవచ్చు ఖచ్చితంగా ఈ కోవిడ్ సిమ్టమ్స్ అనే మామూలుగా కాఫ్ కోల్డ్ లేదంటే ఫీవరు ఇలాంటి సిమ్టమ్స్ కాకుండా సిమ్టమ్స్ కాకుండా బాడీ పెయిన్స్ వచ్చిన ఇవేమి కనిపించవు బాడీ పెయిన్స్ ఉంటాయి తర్వాత కొంచెం హెడేక్ ఉంటుంది ఈ రెండు ఉన్నా కూడా ఆ వైరస్ కనబడుతుంది సార్ కాబట్టి ఎవరికైనా జనరల్ గానే బాడీ పెయిన్ పెద్ద వయసు వస్తే బాడీ పెయిన్ ఉంటుంది గుర్తించడం కష్టం గుర్తించడం దీన్ని ఈ యాంగిల్లో నుంచి రెండోది ఏంటంటే ఈ రోజు డిస్కషన్స్ లో ఏంటంటే మే ఫిఫ్టీన్త్ వరకు టోటల్ ఇండియా వైడ్ వచ్చిన కేసులు వన్ లాక్ అయితే ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటే మే నెల పదిహేను తర్వాత జూన్ ఫస్ట్ వీక్ వచ్చిన కేసులు వన్ ల్యాక్ అని సార్ అక్కడ నుంచి టెన్ డేస్ లో వన్ లాక్ డెవలప్ అయ్యాను సార్ కేసులు అంటే ఫస్ట్ టైం దాదాపుగా వన్ మంత్ టైం పట్టింది వన్ ల్యాక్ కేసులు ఫైండ్అవుకి రావడానికి తర్వాత టైమ్ ఏమో డేస్ కే వన్ ల్యాక్ కేసులు బయటపడ్డాయి టెన్ డేస్ కి పడ్డాయను సార్ ఏమవుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు వర్షాకాలం స్టార్ట్ అయ్యి రెండు డేస్ కనుక బాగా ఎక్కువైపోతాయి సార్ నమ్మొద్దు అని ఆ మాటలు బాగా మాటలు నమ్మద్దు అంటున్నారు సార్ ట్రైట్ ద పాపులేషన్ తగ్గిస్తానికి తగ్గాలన్నట్టుగా అలోవింగ్ ఇట్లా అయితే ఒకటంటే సార్ ఏది ఏమైనా బ్యాక్టీరియా వైరస్ అయినా ఎర్లీ మార్నింగ్ కనుక వేడి నీళ్లు వేడిగా మీరు తగ్గలిగితే అన్ని ఎన్ని తాగలిగితే అన్ని ఎంత తాగలిగితే అంత ఎంత వేడితో తగ్గలిగితే అంత ఈ వేడి వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల మాత్రం కొంత దూరంగా ఉండొచ్చు ఈ లక్షణాల నుంచి చెప్తున్నారు సార్ అయితే చూడారు పెయిల్ అంటే ప్రతి ఒక్కరు పారాసెటమాల్ వేసుకొని కూడా ఈ వైరస్ పూర్తిగా బయటపడటారు బయటపడట్లేదు వన్ డేస్ వన్ మంత్ అన్నారు మరి ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంది సరే మనం చేతులతో ఆపలేము ప్రార్థంతో కూడా ఆపలేము ఎవడేదా మార్గం చూపించాలా ఆయన బిడ్డలను రక్షించాలా అని చెప్పి ప్రేర్ చేయాలి సార్ అనుకుంటున్నాను నేను కాలము ఈ మార్నింగ్ నేను నా ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ లో పేరేస్ ప్రార్థనలు కూర్చున్నాను ప్రార్థనలు కూర్చొని వాకింగ్ ధ్యానిస్తుంటే నాకు లూకస్ పోవాలి ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలు బయటపరచుండు ఏంటంటే సరే మనం ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి ప్రవ్వు అని అడిగారు సుశీల్ అంటే మీ యుగ మీరు అక్కడ యుగ సమాప్తికి సూచన్ అక్కడ ట్వంటీ ట్వంటీ వన్ అధ్యాయము పదకొండవంటే అక్కడక్కడ గొప్ప భూకంపంలో కలుగును దాని తర్వాత తెగుళ్ళను కరువును తటర్శించను ఇవన్నీ దొరుకుతుంది తెగుళ్ళు తెగులు కరోనా తెగులు ఖచ్చితంగా తర్వాత ఆకాశం మహా భరోత్పాతంలోనూ గొప్ప సూచనలు పుట్టును ఇవన్నీ జరగటమనకు వారు మేము బలాత్కరంగా పట్టి నానామం మిలితాము మేము రాష్ట్రకు అధిపతి మీద డబ్బు తీసుకొని పోయి సమాజ మందిరంలతో చిరతాలతో అప్పగించి ఈ ప్రాసిక్యూషన్ స్టార్ట్ అన్నట్టు ఇప్పుడు వాటి మీద ఆ వైరస్ వైరస్ లేక ఈ భూకంపం వన్ వీక్ మీద నుంచి రీప్లేస్ అవుతుంది అనేది చూపిస్తుంది కదా ఈ వాక్యంలో కాబట్టి మనమేమో వాటి గురించి కలచుకుంటా కాలం వెలుపుస్తున్నాం కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆయన రాక ముందు ఇవన్నీ జరగాలన్నాడు ఇది బాగా జరుగుతున్నాయంటే ది వెరీ క్లోజ్ అన్నట్టు అంటే గా ఉన్నామని సూచన నెరవేరుతున్నాయి ఇది పదమూడవార్థమై మీకు సంభవించి అన్నాడు కాబట్టి ఇవన్నీ మన టైం కి ఎగ్జాక్ట్ నెరవేరుతున్నాయి జ్ఞాపకం చేసింది కాబట్టి వాక్యం ఖండితంగా అంటే వ్యక్తిగతంగా ప్రేరులో ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి సార్ సంగంలో ఎప్పుడు ఆశీర్వాదము శరీర సంబంధమైన పాపాన్ని కడుక్కోవడం గురించి బోధించట్లేదు సార్ ఇది కూడా మనం కొద్దిగా భారంగా వ్యక్తిగతంగా ప్రేరు నష్టం ఆ ట్వంటీ ఎయిట్ వర్షలో ఈ విషయం హెచ్చరిస్తుంది సార్ ట్వంటీ ఎయిట్ లో ఇవి జరగను ఆరంభించినప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన కాబట్టి మనం చూస్తున్నాము ఇవి జరగను ఆరంపుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తి కొనుడి మీ విడుదల సమీపం నుంచి ఉన్నది అనేది కాబట్టి మనం ఇంకా వీటి విషయం భయపడద్దు అనేది మీరు ఒక తెలుసు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి తక్కదు ఎందుకంటే ఆయన రక్తంతో కొండబడ్డ ఆయన అభిషేకం ఉన్నవాళ్ళం కాబట్టి మనల్ని ముట్టదు ఒకటి ఏంటంటే మన మధ్యలో మన కాంగ్రీగేషన్ ఎవరికైనా వస్తే ఎట్లా వాళ్ళకు ఉపశమనం కల్పించాలన్న నాలెడ్జ్ మనకు మనకు అవసరం అది ఒకటి మనం నేర్చుకుంటే చాలు వారి ఏ మనం ఆధారణకరం ఉండగలం ఎందుకంటే సేవ జీవితంలో మన సేవ సంగతులకి ఆధునికరంగా ఉండాలి మన సేవలు అదనవైతే మనం ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ లో కొట్టుకుని పోతున్నాను ఎవ్రీడే నేను ఎంతో డిస్కస్ చేస్తూ ఉంటాను ఈ విషయాలు నిమ్స్ హాస్పిటల్ డా గాంధీ హాస్పిటల్ నుంచి న్యాచిపతి డాక్టర్స్ రకరకాలు ఇస్తా ఉంటారు గా ఉంటాయి అండర్స్టాండింగ్ సైంటిఫిక్ గా ఉన్నా గానీ అవి లాజిక్ ఉంటాయి కానీ మన ప్రభు నిలబడమనేది ఈ వాక్యం ఈరోజు నాకు ఈ రోజు మార్నింగ్ మీరు భయ ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు వాటి గురించి ఆలోచిస్తేమవుతుంది అంటే మనం అనేక మన శరీరంలో పోగొట్టుకుంటున్నామేమో లేక అది సమగించలేమో అనిపిస్తుంటుంది నాకు ఈ ఉదయం నాకు ఆ విధంగా హెచ్చరించండి ప్రభు ముఖ్యంగా ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు ఇవి తిరగలు ఆరంభించినప్పుడు మీరు ధైర్యం మీ సహకుండా ఎందుకంటే భూకంపం గురించి మనం వింటున్నాం కదా అక్కడ భూకంపల గురించి వాట్యం ఈ రోజు మార్నింగ్ అదే రక చెళ్ళు రకరకాల చెడు ఒకటే కాదు కరోనా అనేది కాదు ఇక రకరకాల చెడు వస్తాయి మనకు మనం ధైర్యం ఉండాలా ఆయన మీదనే ఆధారపడాలా మన దేశంలో మనం దుండుకోవడం సాధించుకుంటూ పోవాలా పని అప్పగించబడింది ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పని ఆ పనులు మనం నిబద్ధమై ఉండాల ఆయన మహిమార్దం జీవించడం నేర్చుకోవాలి అది నేను ఈరోజు బాండింగ్ నేర్చుకున్నాను ఎందుకంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ మనకి కన్ఫ్యూజన్ గా అందిస్తున్నాయి అండ్ సోషల్ మీడియాలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఏది నమ్మలేను ఎందుకంటే అవన్నీ రిలయబుల్ సోర్సెస్ సోషల్ మీడియా అంటే రిలయబుల్ సోర్స్ ఎవరైనా ఏమైనా పెట్టవచ్చు కదా వాటికి ఎండోస్మెంట్ అంటే ఏముండవు కాబట్టి వాటిని హండ్రెడ్ మనం నమ్మద్దు అవి మిస్లీడింగ్ ఉంటాయి ఎంట టైన్స్ ఎందుకంటే ఫస్ట్ సూచనంటే ఇవ్వాలి ఇరవై తర్వాత ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఎవరు మిమ్మల్ని మూస మూసపరచకుండా చూసుకోవడం అన్నాడు వాటి ఏ రూపంగా మోసం వస్తుందో మనం తెలియాలంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి ఈ సోషల్ మీడియా మీకు కంప్లీట్ గా మనం ఆధారపడద్దు దాని మీద దేని వాటిని కాబట్టి మన వాట్సాప్ తెచ్చుకొని కళాండి ఎన్నో విషయాలు చర్చించారు తండ్రి కొన్నాడు తెలుస్తున్నాం తండ్రి పాట ద్వారా ఆరాధించడానికి ఇచ్చిన సమయం పెట్టి మందినాలు తండ్రి నేనా ప్రభావి వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని హెచ్చరించి తండ్రి ఆయన ప్రభా దావీ మందిరం కట్టాలనుకున్నాడు తండ్రి ఆయన ప్రభా నీ కార్యము ప్రభా తండ్రి ఆయన ఏ విధంగా నువ్వు చేసేవాడుగా ఉన్నావు తండ్రి ఆయన ఏ విధంగా మేము తండ్రి ఆయన నీ కార్యములు చేయలసిన వారుగా ఉన్నాము ప్రభా తండ్రి మా ఆశలు తండ్రి మా ఆత్మీయ తండ్రి ఆయన ప్రభాని మందిరం పట్ల నీ కార్యముల పట్ల ప్రభా తండి మా ఆశలు ఎట్లా మేము తీసుకోవాలనో ప్రభా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకొని ప్రభాతం ఎట్లా మేము పరిశీలించి ఏది దేవుని చిత్తం అనేది తెలుసుకోవాలనో ప్రభాతం దేవుని సేవకుల్ని ఏ రకంగా గనపరచవాలనో ప్రభాతండ్రి ఆయన దేవుని పనిని ఏ రకంగా ప్రభావ తండ్రి ఆయన మేము చేయాలనో ప్రభావ పది నిమిషాలు మీరు మాతో మాట్లాడుకోవచ్చు అంతేకాకుండా ఈ రాకరి గురించి తండ్రి ఆయన చెప్పిన వాక్యాల బట్టి నీకు ఎంత వదనాలు ప్రభాతం సూచనలు ప్రభా తండ్రి మేము ఫాలో అవునట్లుగా ప్రభా నీ వీళ్ళగా మేము ఈ లోకంలో ఏ రీతి ప్రభా జీవితం జీవించాలా అని ప్రభావిత మెల్కోగలిగిన జీవితం ఎలాంటి తండ్రి నీ పని విషయంలో ప్రభాతండ్రి ఆయన పొరపడిన ప్రభావ పరిచర్ విషయంలో కానీ ప్రభాతండ్రి ఆయన మాతో మాట్లాడుతూ వచ్చినట్టు ఎంతో వందనాలు అయా నీకు వందనాలు చూసుకు తెలుస్తున్నాం అదే కారణంగా ప్రభా తండ్రి నేను ఈ వాక్యం ద్వారా తండ్రి పోషిస్తున్నట్టు ఇన్ని రోజుల నుంచి నీకెంతో వందనాలు చూస్తున్నాం ప్రత్యేకంగా అయా తండ్రి ఆయన నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు ఎంతో ఆకలిక విశ్వాసం ఆకరదాకాయన ప్రభా కొనసాగించడానికి తండ్రి ఆయన కుమారుడిని తండ్రి ఆయన ప్రభా తండ్రి నాకు ప్రభావిత ఆఫర్గా తండ్రి ఆయన నాకు కరెక్ట్గా తండ్రి విశ్వాసాన్ని కరెక్ట్గా ఉంచినట్టు నీకు వసాలు ఆయన చూసుకుంటూ తండ్రి ఆయన పరుగు పని కొనసాగించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ కార్యండి కొనసాగించడానికి రక్షణ రక్షణ జాగ్రత్తగా ఉంచుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానాలు బట్టి అయ్యాన్ని ఆరాధించి కొనియాడుతూ ప్రత్యేకంగా తండ్రి ఆయన మా ప్రార్థనా గురించి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి జ్ఞాపం చేసుకోమని బలపడతామని తండ్రి మీ పరిచయంలో ప్రభావం మీరు నిలబెట్టి వాడుకుంటున్నందుకు ఆ స్థలాల్లో మీరు ప్రభావితం వీటి గురించి ప్రాధించడానికి మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు తండ్రికి ఎంతో వదనాలు ఈ ఉద్దేశం ప్రతి వర్ణాలు చేస్తున్న త్వన మమ్మల్ని ప్రేమించే ఎంతో వదనాలు తండ్రి ఒక ఉద్దేశం కలిగిన వానికి ఆ పరిచయలు కూడా మమ్మల్ని తీసుకు వచ్చే వర్ణాలు మన కూలీల దగ్గర పరిచయం చేయడానికి సహాయం చేశారు అయినా తండ్రి ఆ ప్రజలకు ఇచ్చిన తండ్రి కర్పత్రాలు ఆ ప్రజలకు ఇచ్చిన తండ్రి భోజనాలు ప్రభావతం ఆ పత్రాలు పడేసారో తల్లి వాళ్ళతో మాట్లాడండి చదువు చదువుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నారు ప్రభాకరండి ఆయన ఆదరణ పొందింటే ఒకవేళ ప్రభాకర్ చూపించుకోవాలని సాయం చేయమని పరిస్థితులు బాగాలేవు అనేటువంటి ప్రజలు తండ్రి అయినా వాళ్ళకి స్థలాలు తిరగలేవు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ట్రైన్స్ సంపూర్ణంగా లేవు తర్వాత సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేవు సరిగ్గా మెడికేషన్ లేవు అయినా కండి చిన్నవాళ్ళు స్థితికి డబ్బు సరిగ్గా లేని పరిస్థితి టైం అందుకోలేని పరిస్థితి కొనుక్కో తినాలంటే రమ్మని పరిస్థితి అయ్యాప చేసుకోవాలని ప్రార్థిస్తున్నారు సూచించాడు తల్లి ఆయన ప్రభావం ఈ సమయంలో నష్టం ప్రార్థిస్తున్నాం చెప్పిన పరిస్థితి గురించి అయ్యాక పోలీసు వాళ్ళు అనేక మందికి వచ్చింది ఈ జర్నలిస్ట్ కూడా వచ్చింది ప్రభావం ఎంత స్ప్రెడ్ అవుతుందా అయితే ఈ ప్రజల అయ్యా తండ్రి వసతి మీద ముద్ర పెట్టాలని చెప్పి కాపాడేవాడుగా ఉన్నామని సేవ ప్రతి బిడ్డని కలిగి విశ్వాస చుక్కని పట్ల ఖండిస్తా ఈ ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సీల్ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డల్ని సహాయం చేయండి తండ్రి నేను ఈ కరువు నుంచి ఈ ఈ నుంచి బిడ్డలని తమ కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావి సహాయం చేయండి తండ్రి ఈ సమయంలో ప్రభా సరువులు వస్తున్నాయి అయ్యాన్ని భూకంపాలు వస్తున్నాయి మీరు ఆశం చేసుకోండి సూచనలు ప్రభావి నెరవేరుతుండగా ప్రభావిత సేవకులు సంఘాల్లో ప్రభావ సరైన బోధ తండ్రి నేను రాకడ గురించి బోధ తండ్రి నిన్న రెండో రాక సిద్ధపాటు తండ్రి నిన్న ఆ గురిగా తండ్రి నిన్న చక్కటి వాక్యాలు చెప్పి సంఘాన్ని సిద్ధపడటానికి ప్రభావితపరచడానికి ఈ సేవకులని తండ్రి నేనా ధనా ప్రభా ఆపండి కేవలం ప్రభా ఆశీర్వాదమైన వాక్యాలు కేవలం ప్రభాస్ అండి ప్రాస్పిరిటీ మెసేజెస్ చెప్పే వారికి కాకుండా తండ్రి రాకటి కొరకే ప్రభాస్ అంటే ప్రోత్సహించి రాక ప్రభావిత విఫల నుంచి చెప్పేవాళ్ళుగా ఈ సేవకులను నిలబెట్టండి ప్రభా ఆ సంఘాలలో ప్రభా ఓపెన్ అయ్యి ఉండదు సంఘాల్లో చదువుతున్న వాళ్ళు అతని వీక్లీ మీటింగ్స్ ని ప్రభాస్ అంటే దాని వల్ల అతనికి ప్రొవైడ్ ఇస్తుందని ప్రభావి అలాగ బాగు మూసేయటం లేకపోతే వాళ్ళని హింస పెట్టడం అలాంటి పరిస్థితుల నుంచి తప్పించండి ప్రభా తండి కావచ్చిన జాగ్రత్త కాల్సిన తండ్రి ఈవల్ నుంచి కాపాడమని ప్రాం ప్రభావం సహాయం చేయండి తర్వాత ఆయన చిన్న బిడ్డ దాక్షణ కోసం ప్రార్థిస్తున్నాము హార్ట్ ఆపరేషన్ ఉండగా బిడ్డ బిడ్డకు సహాయం చేయండి ఆ కుటుంబీకుల ఇంకా వనరుల కోసం చూస్తున్నారు సగం వరకు వచ్చిందంటే డబ్బులు రావాలని వేట్ చేస్తున్నారు ఇంకా దాదాపు ఇంకా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రావాలంటే తర్వాత మీరు ఆ విషయంలో సహాయం చేయండి మీ ప్రభుత్వండితే కాకుండా తర్వాత మీరేం రావాలని సంయమని బలపడతని ప్రార్థిస్తున్నాం ప్రభావితాబు కుమారు డా సహాయం దయచేయండి ప్రభావిరే మీరే ప్రభావ తండ్రి కంటి చూపు కిడ్నీ చూ పూర్తిగా పంచేట్టుగా సహాయం చేయండి నెంబర్ ఈ వన్ ప్రభా దయ చూసి సహాయం చేయండి ప్రభావం ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఎంతో వలనాలు ప్రభా కుటుంబంతో గడితే లాభదే ఆశీర్వాదకరంగా చేయండి ప్రభావితంబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఇదిగా తండ్రి ప్రభా శిక్షణ కోసం ప్రార్థిస్తున్నాం వీటిని నాసం చేసుకోండి తన పూర్తి ఆరోగ్యం వేసి లివర్ పంచేటట్లుగా సహాయం చేయండి ప్రభావిత రవి కోసం ప్రార్థిస్తున్నాం కుటుంబానికి రక్షణ వేయిచేయండి తన లివర్ ప్రభావం ఆ సేబుల నుంచి ప్రభావిత బాగున్నట్లుగా సహాయం చేయండి తన సూచించండి అవి దానికోసం వన్నాలు తెలుస్తున్నాం చేస్తున్న కార్యం నుంచి కార్యం చేసి మీరు మహిం పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఇదిగా తండ్రి ఆయన ప్రభావిల దాని నుంచి కాపాడండి దేశాన్ని ప్రభాకండి ఆ కరువు నుంచి కాపాడండి తండ్రి ఫార్మర్స్ కోసం ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఫార్మర్స్ వాళ్ళు సరైన వర్షాల వల్ల దీని వల్ల ప్రభావ సరిగా గిట్టుబాటు ధర చాలా సఫర్ అవుతుంది నాము బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి చూపించండి ప్రభా ఈ రీతిగా తండ్రి నేను ప్రభాకండి నేను మా మా పరిచర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ తాండాలు ఉన్న పరిచయలని ప్రభావ తాండాలు సేవకుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి వాళ్ళందరినీ న్యాసం చేసుకోండి ఆయన ప్రభావితిగా అవుట్ రీచ్ కోసం ప్రార్థిస్తున్నాము మీరు నడిపించండి సహాయం చేయండి ప్రభాతం ఏదైతే ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా చేయాల్సిన పరిచయ ఆ పరిచయ ప్రభావ మీరు స్థిరపరిచి ప్రభావిత గొప్పగా నడిపించమని ప్రభావ విషయంలో ప్రభా తండి ఆయన ధైర్యము తండ్రి అన్ని తండ్రి ఆయన ప్రభావ మంచి జ్ఞానంతో సేవకుల్ని నడిపించి ప్రభావం మీరే మహిం పొందమని అది ఎంతో ప్రభావ సక్సెస్ఫుల్ గా అది తినట్లుగా ని కృతామని మంచి తలంపులు దైత్యమని నేను దైత్యం అని కోరుకుంటున్నాం ప్రభావ సహాయం చేయండి నువ్వు ఇచ్చిన జ్ఞానము తండ్రి కన్నా జ్ఞానం స్వచ్ఛగా వాడుబడినట్లుగా ప్రభావం వాడుబడినట్లుగా సహాయం చేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని గొప్పగా వాడుకోండి మీరే మహింపదని ప్రార్థిస్తున్నాం తల్లి సహాయం చేయండి ఇప్పుడు చేసిన ప్రతి పరిచర్ బట్టి ఓల్డ్ ఏజ్ కోసం ఓల్డ్ ఏజ్ హోమ్స్ కోసము ఆత్మస్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావి సహాయం చేయండి ప్రభా తల్లి మీరే తల్లి సంపూర్ణమైన కార్యం చేయండి ప్రజల పట్ల తండ్రి ఆయన ప్రభావి ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం అలాంటి పరిస్థితులు అన్నింటిలో ఉన్న వాళ్ళని లేని స్థితిలో ఉన్న వాళ్ళని మీరు ఫండింగ్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రభాన్ని అన్నింటిలో కూడా సభ తనని చూపించమని సాధిస్తూ అండి మాకు ఇచ్చే మంచి సమయం బట్టి మరోసారి వర్ణాలు చెల్లిస్తాం మరొకసారి ప్రభావిత కోవిడ్ గురించి ప్రభావతని పేషెంట్స్ గురించి ప్రభావిత గురించి మహాగణుడు మహోన్నతుడు సత్య స్వరూపి నిత్య నివాసీమైన పరలోక తండ్రి మీకు వందములమైన మా పితృడైన దావి జీవితంలోంచి మీరు మాతో మాట్లాడుతూ మీరు అతని పక్షాన ఉండి అతనికి జీవి స్థిరపరుచిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటి కొరకు అస్థిరమైన వాటి కోసం కాకుండా స్థిరమైన వాటి కొరకు పర సంబంధమైన వాటి దైవికమైన వాటి కొరకు ఆయన ఆలోచన కలిగి మేము ఆలోచన కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేది నాయన మీ మంది సన్నిధి కొరకు ఆలోచన కలిగి ఉన్నట్టుగా మేము ఆలోచన చేయడానికి సహాయం ఇచ్చేయండి మీ సావుకుడికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదను మాత్రండి ఏ విధముగా మా పప్ప ఇవాళ నాకన్నా తెలివి తక్కువ దమ్ము లేదు దమ్ము లేదు అని తక్కువగా చూడకుండా నా మా పియుడు మా పిత్రుడు ఎలా గౌరవించగలగడలాగా మేము వారిని చూడడానికి మా ప్రభు అయోగ్యులైన వారికి ఖచ్చితంగా ప్రభు వారికి చెందవలసినటువంటి గౌరవ మర్యాదలు వారికి ఇవ్వడానికి సహాయం చేయండి ఎవరు నిజమైన వారు ఎవరు నిజమైన కాదు మా తండ్రి మేము కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫర్మ్ చేసుకోవడానికి సహాయం ఇచ్చినటుానము ఆలోచన మాకు ప్రసాదించమని ప్రాధాయపడుతూ ఉన్నాం కొంతమంది సేవకులు నా తాను బయలుదేరి ప్రభువ అయ్యా గొప్పల దగ్గరికి వెళ్ళి వంగిపోయి దండం పెట్టి మీరు చెప్పిందే కరెక్ట్ అని ప్రతిదాని తల ఊపుకుంటూ ఆశీర్వాదాలు ప్రకటించి ప్రార్థన చేసి కావలసిన మీరు దండుకొని వచ్చేటువంటి దౌర్భాగ్యమైన సేవకులు ఉన్నారు అందరూ అని చెప్పలేము కాని కొంతమంది ఎలా అలాంటి వారిని దర్శించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారిని మేము విమర్శించటమో కించపడటమో కాదు ఆయన నన్ను మన్నించు ప్రభుత్వ అలాంటి వారిని మీరు దర్శించి దేవుని కొరకు దేవుని వైపు చూసి దేవుని కొరకు బ్రతికితే ఎవరి ముందు తొలగించాల్సిన అవసరం లేదు గొప్ప ఘనమైన పరిచయం చేయడానికి ఆస్కారం అవుతుందనే అర్థం చేసుకోవడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి నా ఆయన మీ కొరకు ఒక స్థిరమైన దృఢమైన ఆలోచన మేము కలిగి ఉన్నప్పుడు ఎలాంటి దురవార్తలకు కూడా మేము జడియము భయపడము బాధపడాల్సిన అవసరము ఉండదు అనే విషయాన్ని మీరు తెలియజేస్తున్నారు నెమ్మది కలిగి బ్రతుకుతాము అనేటువంటి విషయాన్ని ప్రభుత్వా దాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభుత్వా ఈ రోజు పరిస్థితులు అన్ని దయనీయంగా ఉన్నాయి మీరు మా పక్కన మా ప్రభావం మీ కొరకు ఒక ఆత్మ సంబంధమైన భక్తియుతమైనటువంటి జీవితాన్ని స్థిరమైన శాశ్వతమైన దృఢమైన దాని కొరకు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మా ప్రభావం చదువు కొరకు ఆశ మా జీవితంలో మీరు ఒక శాశ్వతమైన ప్రణాళిక గొప్ప రాజ్యము గొప్ప సింహాసము గొప్ప రాజును మీరు మాకోసం ఏర్పాటు చేశారు ఆ విషయాన్ని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు దాని కొరకు మా ప్రభావం శుభప్రదమైన నిరీక్షణ కలిగి అడుగులు ముందుకు వేయడానికి మా భక్తిని మా విశ్వాసాన్ని మా ఆత్మీయుతను మా పరిశుద్ధతను మా ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు కరువులు క్రిమి కీతకాలు తెగుళ్లు అప్రప భయంకరమైన మరణాలు ఇవెన్నో ప్రకృతిలో ప్రభుత్వాన్ని రాక సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇంతకన్నా భయంకరమైనటువంటివి భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి మా తండ్రి మా వాటిలో ఆ ఏడేళ్ల సమల కాలములో మేము ఉండకుండా మా తండ్రి ప్రభావ ఈ యొక్క హింస ఆల్రెడీ మా ప్రభావం స్టార్ట్ అయ్యింది సమస్య పరిస్థితుల ప్రభావ దీనిలోనే మా జీవితాల పరఫ్ తండ్రి మా ప్రభావ మేము స్థిరపరచుకొని మీ సన్నిధానంలో నీ కొరకు ఎదురు చూసి మిమ్మల్ని చేరుకునే భాగ్యం దాయిచ్చేయండి ఆ భయండి ఆరు ముద్ర వేయించుకునే భయం పరిస్థితుల్లో మేము ఉండకుండా మమ్మల్ని తప్పించమని దానికి మమ్మల్ని సిద్ధపరచమని మీరు ఆకడ వచ్చినప్పుడు మేము ఎత్తబడ అనుభవంలో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నేను ఎదుర్కొని మా ప్రభాబ్ నీతో కూడా యుగ యుగాలు జీవించి జీవితానికి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధాత్మ సహాయం మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని పెద్ద పెద్దగా జ్ఞాపకం వాటి గురించి ఆలోచన మేము చేయవలసింది చేయకుండా మేము నిర్లక్ష్యం చేయకుండా మా బ్రతుకులను మా ప్రభుత్వం లేదపడి అనేక ప్రభుత్వతండి ఆత్మ సంపాదన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి ప్రభు నీకు వన్ననాలు స్తోత్రాలు ప్రభుత్వా కోణంలో కోవిడ్ నైన్టీన్ కొరకు అప్రోప ర్యావితో బాధపడుతున్న వారి కొరకు చచ్చిపోయినటువంటి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము ఇది ఏమిటి అనేది ఎవరికి అర్థం కాదు కంక్లూజివ్ గా ఎవరు రాలేకపోయారు కన్ఫ్యూజన్ లోనే ఉండిపోయారు ఏది ఏమైనా అది మా అప్రోపణ మీ ఆజ్ఞ చొప్పిన బయలుదేరింది దాని సమయము లెక్క పూర్తి ఎంతవరకు అది ఉన్ పోదు అది దాని పని అది చేసుకుంటూనే పోతుంది మా ప్రభుత్వ అది అర్థం చేసుకుని ప్రతి మనిషి మీ వైపు ప్రతి నేత్రం మీ వైపు మా ప్రభావం చెప్పబడడానికి సహాయం ఇచ్చేయండి మిమ్మల్ని అంగీకరించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ముసుగు తొలగించమని ప్రాధాయపడుతున్నాను క్రమ చూపించండి అదుపు చేయండి దానికి మా ప్రభుత్వం మీరే ఆజ్ఞాపించి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని మెడిసింది మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను రకరకాల ఫార్ములాస్ వారు తెలియజేస్తున్నారు ఏది ఉపయోగపడటం లేదు కనుక నుంచి సహాయం ఇచ్చేయండి ప్రభుత్వం వీళ్ళ ద్వారా ఎంతో నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఆర్థిక మాంద్యము మా ప్రభుత్వ ఆహారం మా ప్రభుత్వ కొరతలు లేకుండా దేశంలో కరువు కాటకాల కష్టాలు మా ప్రభుత్వ ప్రారంభమయ్యాయి మరింత మా భయం సన్నివేశాలు కళ్ళతో చూడకుండా అనుభవించకుండా మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం మా దేశాన్ని తప్పించుకుని ప్రార్థన చేస్తున్నాం సహాయం ఇచ్చేయండి చూపించిన ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లి సావకులు క్రైస్తవ నాయకులు విశ్వాస సమాజం ఏ విధంగా మా ప్రభుత్వ వ్యవహరించాలో ప్రవర్తించాలో జ్ఞానయుతంగా వారు వ్యవహరించడానికి ప్రవర్తించడానికి మా ప్రభుత్వ ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ ఎవరికి బాధకరంగా మా జీవితాలు లేకుండా సహాయం మరి ప్రాధాయపడుతున్నాను తండ్రి తోడుగుంచి నడిపించండి మరి మా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను తండ్రి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలున్నాయన అదే విధంగా ప్రభు మా దేవనా తండ్రి నీకు వందనాలు తండ్రి ఆ ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ప్రభుల ఈ స్వార్థం ఏ విధంగా అందరిని వారికి మా ప్రభుత్వ చేరవలసిన వారికి మేము చేరవేయాలో సహాయం చేయండి మా ప్రియులు మాస్టర్ గారు చంద్రశేఖర్ సార్ ఆలోచన మా ప్రభుత్వ మరి ఈమెయిల్స్ ద్వారా మెసేజ్ ద్వారా మనం మాస్టర్ మెసేజ్ పంపించడానికి ఆలోచన చేస్తా ఉన్నారు తగిన ఆలోచన జ్ఞానము మాకు లేదు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మాకు మేము ప్రార్థన చేస్తున్నాము క్రబు చూపించండి నాయన మా తండ్రి దాని ద్వారా ఎలాంటి మా ప్రభుత్వ తండ్రి ఆ ఇబ్బందులు కలగకుండా లేకుండా అది ఆశీర్వాదకరంగా మా ప్రభుత్వ తండ్రి మా ప్రభుత్వ సహాయం చేయండి ఒక టెన్ టార్గెట్ పెట్టుకున్నాము మరి ఆ గ్యాదర్ చేసే విషయంలో కూడా మా ప్రభుత్వం సహాయం చేయండి వారికి పంపించే మాస్ మెసేజ్మని ప్రార్థన చేస్తున్నాము సాలిడ్ మెసేజ్ వారికి డైరెక్ట్ వరద గు వారిని సంధించడానికి కావాల్సిన సందేశం మీరు ఈ రోజుల్లో ఈ ప్రజలతో ఏం మాట్లాడాలనుకున్నారో ఆ మాట మీరు మా తండ్రి మా ప్రియుల దృష్టికి మీరు తీసుకోరండి అది మా ప్రభా ప్రజలకి మీరు పంపించండి వారి ద్వారా కార్యం జరిగించండి కృష చూపించమని ప్రార్థన చేస్తున్నాం టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి లోకమంతా పిచ్చి పిచ్చిగా మా ప్రభావం వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తుంది కానీ మీ భయం కొరకు మా టెక్నాలజీని ఉపయోగించడానికి మాకు సహాయం ఇచ్చే ప్రాధాన్యపడుతున్నాం అనారోగ్యంతో బాధపడుతున్నా పేరు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇస్తున్న కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభావం అతని ఎక్కడానికి ప్రార్థన చేస్తున్నాం అతన్ని వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోవాలండి వారికి ప్రాబ్లమ్స్ అని మీరు తెలుసు మా మీరు పొందిన ఒక దెబ్బ ద్వారా అన్ని రోగాలకి జబ్బులకి విడుదల స్వస్థతో కలుగుతుంది నాయన అన్ని రక్తము శుద్ధి చేస్తుంది బాగు చేస్తుంది నాయన అయ్యా దయచేసి రక్తాన్ని పోక్షించండి గాయపనస్తం తాకండి స్వస్థతను దయచేయండి సాక్షిగా వాడుకునండి ఆర్థిక ఇబ్బందులు మరింత భారంగా వారి మీద లేకుండా సహాయం చేయండి దైవికమైన స్వస్థతను అనుగ్రహించండి అతని మానవ ప్రమేయం లేకుండా కార్యము జరిగించగల దేవుడు కార్యం కొరకు ఎదురు సహాయం చేయండి ఆదరించి మాయం పొందమని తిమ్మలో ప్రతి ఒక్కరి మరి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో మా ప్రభుత్వ మరి భూకంప భూకంపాలిందని మేము వింటూ ఉన్నాం మా తండ్రి ఇలాంటి పరిణామాల ప్రభుత్వం ఇంత ముందు ఇప్పుడు జరగలేదని కూడా వింటూ ఉన్నాం దయచేసి మా ప్రభుత్వ ఇవన్నీ మేము వింటూ చూస్తూ ఒకటి అర్థం చేసుకుని మీరు అక్కడ బహుశా సమీపం ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా భక్తిని రక్షణను మరీ నుంచి మేము చేసుకుంటూ కాపాడుకొని శ్రద్ధపడ్డానికి నాకు నా కుటుంబానికి మా ప్రభావం మీరు మాకు అప్పగించిన ఏ మా ప్రభుత్వ కాంగ్రూ మా ప్రభుత్వ మా పిల్లలందరికీ దయచేసి నడిపించమండి సో వారితో కొరకు మమ్మల్ని లౌట్ రేచ్ ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రభుత్వ తండ్రి ఆ తండాల్లోనూ అడవి ప్రాంతాల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ పనిచేస్తున్న కష్టపడి పనిచేస్తున్న సేవకులను జ్ఞాపం చేసుకునండి మా ప్రభుత్వ వారి సేవలు జ్ఞాపం చేసుకునండి మా ప్రభుత్వం మేము కూడా వారి పరిచయంలో పాలుదావస్తు మా ప్రభావం సహాయం చేయని మేము వెళ్ళినప్పుడు వారు కోఆపరేట్ చేయడానికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడానికి పని ఫాలో అప్ చేసుకుని మా ప్రభావ వారి సంఘ పరిచయం విస్తరింప చేసుకోవడానికి వృద్ధి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మీకు ఏసు ప్రభుత్వం ప్రార్థన చేసి సమర్పించుకొని అడిగి పెడుకొని ఉన్నాము తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపాని దేవుడియా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మమ్మల్ని ప్రేమించి మీలు మా జీవితంలో ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు నాయన మీకు ఎంతగా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తల్లి ఇష్టపడిన వాక్యానికై మీకు వందనాలు ప్రభావ అది మనం ఫలించి విస్తరించి రెజల్యూటర్ సహాయం అదే విధంగా తల్లి ప్రభా ఏ రజా ఇక్కడ అక్కడ ఒక ఉన్నదని సూచనలను మరి ఒక విధంగా ఉన్నాం తల్లి ఇటు భాగ్యములు మాకు మరలా గుర్తు చేసినందుకు మీకు వందనాలు ప్రభావ ఏసాయ మేము స్థిరత్వము కలిగి తండ్రి ప్రభా నాయన నిశ్చయముగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా ఆయన నిశ్చయతను కలిగి మేము జీవించే వారంగా విశ్వాసములలో శ్రమలలో నాయన మేము ఎడతగా పోరాడే వారంగా ఉండటం మాకు సహాయం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మా విశ్వాసము రక్షణను మేము కోలుకునే వారంగా ఉండేటకు సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన ఏ నాయన మీ సువార్తకుని పనిచేసి అన్ని విషయాలలో మితముగా ఉండము తిమోతి ఫోన్ భక్తులు చెప్పి ఉన్నారు ప్రభా ఆయన ఆ విధంగా నాయన మేము అన్ని విషయంలో మితముగా తండ్రి ప్రభు నాయన సరైన మార్గంలో మమ్మల్ని మేము అన్ని విమర్శల కన్నా విమర్శ ఆత్మ విమర్శ నాయన మమ్మల్ని మేము విమర్శ చేసుకోవడం అని చెప్పి ఉన్నారు ప్రభాయన నిజమే తండ్రి ప్రభ ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసును చూడడం కంటే మా కంట్లో ఉన్న దులమును మేము ఎంచుకొని తండ్రి ప్రభ జాగ్రత్త నడుచుకోవాల్సిన సమయం ఆసనమై ఉన్నది ప్రభ కాబట్టి నాయన మేము వెలుగునిచ్చు మేము వెలుగుతూ అనేకులను వెలుగునిచ్చే వారంగా మా కుటుంబాలను నాయన ముఖ్యంగా మా కుటుంబాలలో ఉన్న యవనస్తులను తండ్రి దారి తప్పకపోతున్న వారిని మేము కాపాడే వారంలో ఉండేటప్పుడు ప్రయాణం చేయండి తండ్రి మీ యొక్క తండ్రి బలం కావాలి మాకు యొక్క శక్తి కావాలి ప్రభు దాని ద్వారా మేము ఆయన అనేకులకు నాయన చోరకలు ప్రకటించే వారంగా ఉండాలి ప్రభు ముఖ్యంగా యవనులు ఆయన దారి తప్పిపోయి తండ్రి చెల్లేని అలవాట్లు కొని తెచ్చుకొని ఈ లాక్డౌన్ లో విపరీత బుద్ధి కలవారి తండ్రి ప్రభు నాయన పట్టి పట్టనట్టుగా తండ్రి తమ యొక్క జీవితాలని తండ్రి ప్రభా వారి శరీరాలని ఒక టూల్స్ ఉపయోగిస్తూ ఆయన చేయకూడదని తప్పులు పాపాలు చేస్తున్నారు ప్రభా క్రైస్తవ్యంలో నాయన ఎటువంటి స్థితిని ఆయన మీకు అసహ్యమైనది ప్రభా నాయన వారిని ఖండించి తండ్రి ప్రభా ముఖ్యంగా వారికి బుద్ధి వచ్చేటట్టు సహాయం చేయండి ప్రభావ లేనుకుంటే వారు పరలోక రాజ్యానికి వెళ్తారు కాబట్టి ఆయన వారికి బుద్ధి చెప్పమని వేడుకలు తండ్రి ఎవరు నాయన యేసురజ మీ చేతిలోని బాణములు ప్రభా నాయన యేశురజ సహాయం చేయండి అనేక బిడ్డల్ని చూస్తున్నాం తండ్రి నేటి దినాలలో తండ్రి ప్రభా టాటల్స్ అని ఇష్టం తండ్రి ప్రభ ఆయా స్టైల్స్ అని తండ్రి ప్రభా క్రేజివిటీ అని ఏదో చేస్తున్నారు ప్రభా నాయన నిన్నటి దినమున నాయన వారితో మీరు మాట్లాడనారు ఆ బిడ్డలకు సహాయం చేయండి ప్రభావ వారికి రక్షణను దయచేయండి ప్రభావ ఆయన ఏ సురాజా మీకు వంద నెల శ్రోత్రాలు చెల్లించుకుంటున్నాం అదే విధంగా డ్రగ్స్ అని మందు అని సిగరెట్స్ అని ఆయన గుట్కలు అని ఇటువంటి నాయన సంగములకు కూడా ఎంటర్ అయ్యి ఉన్నాయి ప్రభా ఏ తండ్రి ప్రభా ఆయన వారికి సహాయం చేయండి ప్రభా ఆ యొక్క తాతాను అలవాట్ల నుంచి వారు విడుదల పొందునక సహాయం చేయమని వేడుకొని చుట్టాం తండ్రి అదేవిధంగా ముఖ్యంగా మా దగ్గర ఉన్న ప్లేట్ పాయింట్స్ తండ్రి కరోనా వైరస్ గురించి తండ్రి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా దాని విజృంభణ ప్రభా విపరీతంగా ఉంది దాంట్లో నాయన లెవెన్ వైరస్లు ఉన్నాయంట ప్రభ నాయన మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీ చిత్రంలో నాయన మీరు రాకడకు ముందు ఇవన్నీ సూచనలు కాబట్టి ఇది జరగవలసి ఉన్నది ప్రభా కానీ ఇటు మేము ఏ విధంగా తప్పించుకోవాలనో ఆ జ్ఞానం కూడా మాకు దయచేయండి ప్రభు ఏ విధంగా అందరినీ అవేర్నెస్ చేయాలను ఏ విధంగా ముఖ్యంగా పరలోకానికి ఆయన చేరవలసిన మాటలు చెప్పవాలను మీరు మాత్రమే ఉండి సాయం చేయమని వేడుకను చూంటున్నాము ఇంకా రావాల్సిన తెగుళ్ళు ఉన్నాయి ఇంకా రావాల్సిన ఆయన కరుడు ప్రభుత్వాలు మా మధ్యలోకి రావాల్సినవి ఉన్నాయి అవన్నీ మేము ఎదుర్కొన్నట్టు మాకు శక్తిని సామర్థ్యము దయచేయండి ప్రభు బలములు దయచేయండి ప్రభు ఆయన ఈశ్వరాజాన్ని ఇక్కడ రాకడకు మేమందరము సిద్ధపరచబడాలి ముఖ్యంగా తండ్రి టీమ్ ఉన్న సభ్యులు కుటుంబాలు తండ్రి వారి కుటుంబాలు మా వెళ్లి విషయాలు మా నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి మేము పరలోకంలో కలుసుకునే విధంగా మేము జీవించినట్లు మాకు చేయండి ప్రభావ అదే విధంగా తండ్రి ప్రభా నైనా విషయ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా అవునాయన వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు అవమానాలు నిందలు వాటితో ఆకలి దప్పులు తండ్రి ప్రభా అదేవిధంగా ఆయన కొంతమంది అయితే చెప్పులు లేకుండా తండ్రి అడవులలో కొండలలో ఒక ఆత్మ గురించి ప్రయాణిస్తూ ఉంటున్నారు ప్రభా అటు వారిని చేసుకోండి ప్రభావ వారికి కావలసిన అవసరతలను వనరులను సమకూర్చే మీరు ప్రభా అయినా వారి సామర్థ్యము మీరై ఉన్నారు ప్రభా ఆయన వారిని ఇంకాను బలపరచమని వేడుకొని చూస్తున్నాం వారిని చూసి అనేకులు మేల్కొని తక్కువ త్యాగించండి ఈ లగ్జరీ అని ప్రాస్పరిటీ తండ్రి ప్రభా ఆయన కోల్డ్ గాసుకులని తండ్రి ప్రభా ఈ శరీర సంబంధం వీరు విడిచిపెట్టి తండ్రి ప్రభా నిజంగా రాకడ సమీపం చేది కాబట్టి కర్షమును బోధించేవాళ్ళుగా సత్య సువార్తలు చేపట్టే వారుగా వారు ఉండటం సహాయం చేయండి ప్రభావ వారు ఆయన వారు బోధించేది కాక అనేకులని చెటట్టి తండ్రి ప్రభ అగ్నిగుండంలోకి తీసుకొని కాబట్టి వస్తువులు కూడా నైనా తెలుసుకుని తండ్రి బైబుల్ని చదివి తండ్రి దాన్ని గ్రహించి తండ్రి ప్రభావ సత్యమును సత్యముగా భావించి మనుషులను ప్రేమించే వారుగా పాత్రలను ప్రేమించే వారుగా కాక తండ్రి బైబుల్ని వాక్యమును ప్రేమించి మీ యొక్క అడుగుదలలో వారు నడుచుకుని తెలుసుకునే సహాయం చేయండి ప్రభావ అదేవిధంగా సంఘాలన్నీ తిరవబడి ఉన్నాయి ప్రభావ ఆయన అక్కడ కావలసిన మెడికల్ అవేర్నెస్ ని వారికి ఆయన తెలియజేయండి ప్రభావ ఆయన సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబానికి నాశకం చేసుకోండి తండ్రి ప్రభా కూడా చక్కని మాటలు చెప్పి అంతము గురించి బోధించే వారుగా సహాయం చేయండి సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డ రక్షణ పొందుకునే ఇంటికి వెళ్లే భాగ్యము అనుగ్రహించండి వార్త సినిమాలు అందుకొని వెళ్ళే సంఘాలను మార్చమని వేడుకొని తండ్రి నాయన అదే తండ్రి ప్రభా రైతుల గురించి ప్రార్థిస్తుంటున్నాను ప్రభా వారు పడుతున్న కష్టాలు వారు మాకు ఆహారం లేదు ప్రభా నాయన అది గుర్తించి నాయన ప్రభుత్వాలు దళారులు నాయన వారిని ప్రేమించి వారిని గౌరవించి వారికి సహాయం చేసే వారిగా తండ్రి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చుకొనే వారిగా ఉండుతా ట్రాన్స్ చేయండి ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకోండి అక్కడ కూడా స్వార్తను ప్రకటించబడతా సాయం చేయండి తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎవరైతే తండ్రి ప్రభా నాయన భక్తి జీవితం కొనసాగించి తండ్రి ఎక్కడైతే తువార్త అందట్లేదు అక్కడికి వెళ్లాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు వారిని ఇంటర్ను ప్రోత్సహించి తండ్రి ప్రభా వారిని ముందుకు పంపవలసిందిగా అడుగుతుంటున్నాం తండ్రి అవునాయన అనేకలు మా మధ్యలో ఉన్నారు ప్రభా సేవ చేయాలని భారం కలిగి ఉన్నారు తండ్రి ప్రభా నాయన వారికి మార్గంలోనే తిరుగుమని తండ్రి సాయం చేయవలసిందిగా అడుగుతుంటున్నాం అదే మరి తండ్రి ప్రభానైనా లేదా తండ్రి మా ముందు ఉన్న చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి చిన్న చేశవాణి పెద్ద చేశావాణి జ్ఞాసకం చేసుకోండి వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలకే వందనని చెల్లిస్తుంటున్నాం ఆయన ఇంటర్లో తండ్రి చిన్న దేశ ఆపరేషన్ జరగవలసి ఆయన వారికి నాయన మరి ఆర్థిక సహాయం దయచేయండి వారి కుటుంబంలో గొప్ప కార్యాలయం చేయండి సకృతంగా దయచేయండి వారు ఇంకా అనే అంతకు విశ్వాసంలో అధికంగా ఎదుగుతా సాయం చేయండి ప్రభావ గొప్ప కార్యాల నుంచి చెందని వెళ్ళిపో రవి బ్రదర్ ఆయన ఎన్ని వారిని జ్ఞాపకం చేసుకోండి ముట్టండి శ్వాసంగా చేయండి విశ్వాసంలోకి ఎదుగుతా సాయం చేయండి సిస్టర్ హెలినం కృష్ణం జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసినందుకు వందనాలు ఇంకా వారు బలపడి కర్రీ రక్షణ పోగొట్టుకోకుండా ఆయన కాపాడుకునే వారుగా ఉండటం సాయం చేయండి అదేవిధంగా అభిరామ్ బ్రదర్ గారిని బట్టి వందనాలు ఆయన ఆయన భార్యను జ్ఞాతం చేసుకోండి ఉన్న సమస్యలన్నిటినీ తీర్చువారు మీరు ప్రభావ ఆయన బండ్లు ఊడలుగా ఓడలు బండ్లుగా ఆయన క్లాటింగ్స్ ని ఈజీగా తీయగల దేవుడు మీరు ఆయన మేము విశ్వసించుకుంటున్నాం ప్రభావ ఆయన గొప్ప కార్యాలను చేసుకొని చుట్టన్నాం సరే అదే విధంగా శారద అని ఆయన ఆ యొక్క కృషి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయన చేసిన పరిచర్ ఆయన సేవ దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి వందన అదే విధంగా లలిత అరెస్ట్ తండ్రి ప్రభావ ఆయనకు బయలు ఆయన విడుదల పొందుకున్నట్టు సాయం చేయండి ప్రభావ అదేవిధంగా లప్రసి కాలనీ ఉన్న ప్రతినిధందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆయన వారు కూడా సత్యం గ్రహించేవరంగా ఉండేటట్టు వారికి చేయండి ప్రభావ అదేవిధంగా ముప్పై దేశాల్లో ఈ రోజు వచ్చింది అది ప్రభావ ఆయన నోటిఫికేషన్లు చూసాం ఆయన బ్రదర్ కూడా చెప్పిన్నారు ప్రభా మీ రాకడానికి గొప్ప సూచనగా భావిస్తున్నాను ముప్పై దేశాల్లో ఇక్కడి ఒక్కసారి కూడా రాలేదంట ఒకేసారి ఇంతగా తండ్రి ప్రభా కాబట్టి ఆయన ఈ సహా దీన్ని బట్టి నీకు వందనలు తండ్రి ప్రభాయన ఇంకా నువ్వు ఎవరైతే కళ్ళు తెరుచుకోలేని స్థితిలో ఉన్నారో వారి సూచనలను చూచి అయినా వారు కళ్ళు అంత్య దిన సక్సెస్ వార్తను బోధించి బోధకులు ఇట్లా తయారు చేయండి మనం వేడుకొని చుట్టాం మధ్యలో ఉన్నటువంటి ప్రతి సేవకులు నాయన అన్నులు నైనా వీరిని జ్ఞాపకం ఆరోగ్యాలను సహాయం చేయండి సరి ప్రభు ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేయండి ప్రభు పెన్న వాక్యాన్ని నైనా ఫలింపు చేయండి వారికి కూడా నాయన కావాల్సిన అవసరాలను తీర్చండి ఇంతలో నాయన ప్రసవ వేదన కలిగిన భారములు ఉంచమని తండ్రి ప్రభా నైనా మహాయితే కొద్ది రోజులు గ్రతిస్తాం కానీ బ్రతికీ రోజుల్లో తండ్రి అనేకల్ని వెలిగించి చనిపోయే వారంగా సహాయం చేయండి మహోనసాలం నుంచి మిమ్మల్ని సృతించలాగన మిమ్మల్ని మరపరచలాగన మీ యొక్క స్వరం వెళ్ళిన మీరు మమ్మల్ని శుభపరిచడానికి మీకు ఎంతో వనరాలు ఇస్తు వాక్యాలను సత్యాన్ని గ్రహించలాగన మీ యొక్క ఆత్మీయత దీపం తండ్రి ఆయన మీరు అనేక పర్యాలను మీరు మా తన మాట్లాడుతూనే ఉన్నారు ఈ విషయంలో అవును ప్రభా మీ యొక్క స్వరూపం అందుకు సృష్టించే పడ్డ మనుషులమ్మన్నా మేము కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ రీతిగా మేము మర్యాద ఇవ్వాలనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు అవును తండ్రి దాన్ని బట్టి మీకు ఎంతో బదనాలు అయినా కృపగల తండ్రి ప్రకృతి సజ్జంగా ఉంటున్న ప్రతి దశలో మీరు మమ్మల్ని ఆత్మీయంగా మారమని హెచ్చరిస్తున్నారు తండ్రి కనకరించమంటూ ఆర్థిస్తున్నాం క్షమించమంటూ ఆర్థిస్తున్నాం నేను ఎక్కడైనా తత్తిదండ్రులు చేస్తే మా యొక్క పూర్వవారి విషయం మీరు సహాయపడమంటూ ఆర్థిస్తున్నాం క్షమించమంటూ ప్రార్థిస్తున్నాం యథార్థ తత్వం మేము జీవించాలన్నా పరుశుతత్వం మేము జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం మరోసారి హెచ్చరించిన విరోజు దావిదీ సంతతి నుంచి తండ్రి ఆయన సంతానం తనని ఆశ్రయింపబడినారు నాయన వారి తన రాజ్యం స్థిరపరచబడినారు నాయన కానీ సొలము తర్వాత రాజ్యాంగం కనిపించలేదు మాకు అది కలెంట్ నుంచి వస్తున్నాం కానీ ప్రభు సంతానము దాన్ని అవును ప్రభావ మందిరం కట్టునన్నారు అయినా అది ద్వారా మీరు స్థిరపరుచున్నారు రాజ్యం శాశ్వత కాలం ఉంటుందన్నారు ప్రభావ మరో స్థలంలో ప్రభు మనుషుల హస్తాలు చేస్తా నిర్మించబడ్డ మందిరంగా అవును ప్రభు అది ఆత్మ నియమైన మందిరం అండి మీ యొక్క ప్రతి ఒక్క మరణం మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా కట్టబడ్డ ఆ యొక్క మందిరం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా దాన్ని మీకు వంగనాలు అందులో మమ్మల్ని అందరినీ మీకు ఎంతో వననాలు ఇది శాశ్వత కాలం ఉంటుంది అన్నారు నాయన దీన్ని ముట్టలేరు ఎవరు దీన్ని కులగొట్టలేరు అన్నారు నైనా మీకు ఎంతో వదనాలు ప్రభు ఇక సెట్ అనుగ్రహిస్తూ మేము ముందు పోలని సహాయపడండి ప్రతి ప్రార్థనాంశాన్ని సరిగ్గా తీసుకొస్తానన్నయన మీ వినికిడ్ల భద్రపరచుకోండి ప్రతి ప్రార్థనాంశానికి విజయం అనుగ్రహించండి అవును ప్రభు ప్రార్థించే వారికి మీరు జవాబిస్తాను ఆయన అవును ప్రభావ అన్ని ప్రార్థనలకు జవాబు రావాలని కూడా మీరు హెచ్చరించినారు ఈ లోకర్ ప్రార్థిస్తున్నారు కానీ ప్రభావ మీ రక్తం పెట్టి కొనబడ్డ వారి ప్రార్థనలన్నీ మీ సన్నిధిలో దూతలు పాత్రల్లో తీసుకొని వెళ్తున్నారు మీరు మాకు చూపించినారు ప్రకటన గ్రంథంలో ఎన్ని మా ప్రార్థనలన్నీ ఒక కాలంలో మేము చేసిన ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరింది మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం విధానం దానికి తగిన సమయంలో మీరు విజన్స్ మేడం మరియు విశేషంగా ప్రభావ మనుషులు తండ్రి భయం భయంతో జీవిస్తున్నారు కానీ మీ అందుకు మాకు నిరీక్షణ నేనే విషయంలో చింతించకూడీ భయపడుతుందన్నయన ధైర్యం తెచ్చుకొని నిలబడమన్నారు ప్రభు మీ సన్నిధిలో మేము నిలబడుతుందని విధున్నాం కాకపోతే ధైర్యం మాకు అందరికీ అనుగ్రహించమంతిస్తున్నాం వైరస్ బాధితులను ఆదరించండి స్వస్థత దేండి కుటుంబాలకి రక్షణ దేండి ప్రభావ కుటుంబికులందరూ ఈ యొక్క సత్యాన్ని గ్రహించలాగానే వారి వారిని మీ తట్టు ఆకర్షించుకోమంటూ ఆర్థిస్తున్నాం ప్రభు ఆయొక్క తెగుళ్ళు జన్మలు విస్తరించిన ప్రభు ప్రపంచటా అయిన ప్రభు ఈ విషయాన్ని మనం ప్రకటిస్తలేదు సేవకులను అయినా ఇది ప్రకటించాల అనేకలకు ఇది ప్రభు వలన కలిగింది ఇది ప్రభు చూపించేందుకు తన ముందే ప్రవచించనున్న విషయాన్ని ఎవరు చెప్పలేరు ప్రభావ మేము ధైర్యంగా చెప్పలాగనే ప్రేరపించమని ఈ వైరస్ మీ యొక్క ఆజ్ఞ వలననే వచ్చిందని ఎవరు చెప్పలేని ప్రభావ ఈ సేవ కూడా చెప్పలేని స్థితిలో ఉన్న మనకు ఎందుకంటే కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు ప్రభావ కానీ మేము ధైర్యంగా చెప్పలాగనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇది కేవలం మీ యొక్క ఆజ్ఞ ద్వారానే అది విడిచి వెళ్లిపోతుంది మీరు ప్రార్థించమన్నారు నైనా ఇది కొన్ని ప్రార్థనల ద్వారా ఉపవాసం ద్వారానే విడిచిపెడతాయన్నారు ప్రభావ ఇటువంటి పురాత్మని కాబట్టి ఆ విషయాలు మేము జాగ్రత్తగా ప్రభుత్వ పరిశీలించి దాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి తండ్రి మిమ్మల్ని మైమర్చే బిడ్డలుగా తయారు చేయమంటూ ఆర్థిస్తున్నాం మా సొంత తలంపులు పెయించకుండా ప్రభావ ప్రతి క్షణము మా తంపులన్నీ మీకు సమర్పించుకొని మీ తలంపులకు చోటించేలాగా సహాయపడమంత ఆర్థిస్తున్నాం నైనా భూకంపంలో గురించి వింటున్నాం ప్రభావ నైనా దాని బాధితులు ఎంతో మంది శ్రమలకు ఉండబోతున్నారు ప్రభావాలు తన మళ్ళీ తల్లు తండ్రి తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు తల్లిదండ్రులు పోట్టుకున్న పిల్లలు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు బహువేదన తండ్రి ఇది మీరు హెచ్చరించిన ప్రభావ రాహేలు తన పిల్లల్ని కొట్టుకుని ఏడుస్తున్నా రాయక మా త్రేఫ్ వర్తలు మేము చూస్తున్నాం తల్లిదండ్రులు భయంకరమైన దినం ఈ విశ్రమంలో వేదనలకు ప్రారంభం కానీ అంతా వెంటనే రాదన్నారు కానీ ప్రభావ వీటిన్నింటినీ నేను గ్రహించి ఏ రీతిగా మనుషులు సిద్ధపరచన్నా ఆ సేవ జీవితంలో మమ్మల్ని నుంచి బయటకు తీసుకుని రండి అవును ప్రభావ వ్యక్తిగత గుర్తింపుల గురించి ప్రయాసపడకుండా మీ నామాన్ని మర్మపరచాలని మీ నామం ప్రకటించలేదని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క ఆరణంతా మీరే ఆధిపత్యం పంచండి మీకు ఎంతో ఉన్నాడు ఆశరించండి ప్రతి కుటుంబంలో మీకు సమాధానం అంత ఇచ్చేయండి ప్రభావ మీకు సమర్పించుకొని మీ ఆత్మకు సమర్పించుకొని జయించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ఒకే అది జాషువ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలను స్వచ్ఛపరచండి గొప్ప సేవకులను తయారు చేయండి మీకు గొప్ప సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమంటూ ప్రార్థిస్తున్నాం మా కాలంలో అది మేము క్రిస్టినా గురించి తండ్రి ముఖ్యంగా రవి గురించి ప్రార్థిస్తున్న ఇద్దరు లివర్ డిసార్డర్స్ బాధపడుతున్నారు ప్రభు నైనా మీకు సమస్తం సాధ్యం నైనా అవును ప్రభావ మీ యొక్క వాక్యం చేత మీరు స్వస్థపరుస్తానన్నారు మీరు పొందిన వేల చేత మాకు స్వస్థత అన్నారు ఈ వాక్యాలను మా జీవితంలో మేము తండ్రి వాక్యాల నెరవేర్చడానికి జీవం కాబట్టి వారికి స్వస్థత దయచేసి వారిని మీకు సాక్ష్యంలో పెట్టుకోండి కుటుంబంలో సమాధానం దేవుడి ప్రభావ మీ నిరీక్షణ తండ్రి ఎంతో బలమైంది ప్రభు అది మేము నమస్కరించి ముందు పోలా సహాయపడమని ఈ ప్రార్థన అంతా మీరే సాయకులు నడిపించమని ఏ స్వీకరిస్తున్నామమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి దిన వరకు కాపాడి నీ కొద్ది కాల సమయంలో నాకు కూడా తండ్రి దేవ మీద మీ బిడ్డలతో చేరి ప్రార్థించడానికి కనపరించిన కృపక నీ కొందనాలు మిమ్మల్ని స్థుతిస్తున్నాం కనపరిస్తున్నాం తండ్రి మా జీవితంలో గొప్ప దేవుడుగా ప్రభువుగా నమ్మకం అయింది ఘనమైన దేవుడుగా సర్వశక్తికి కలిగినటువంటి దేవుడుగా అయ్యా ఆశ్రయర్గంగా కోటగా నమ్మకం అయిన తండ్రి ప్రేంకులకి రాజా నమ్మదగిన సహాయకుడుగా అయ్యా కరుణగిలి దేవుడుగా ఉన్నందుకై కొన్నాడు అయ్యా మా జీవితాల్లో తండ్రి మీ కార్యాలకై మీ యొక్క తండ్రి ఆ ఉద్దేశాలకై ఆ మతకై మీ నా చీలించుకుంటున్నాను నమ్మకం తండ్రి నా జీవితంలో మీరు దేవ గొప్ప కార్యాలకే మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఆశ్చర్యకరుడుగా అద్భుతకరుడుగా నా జీవితంలో ఉన్నందుకైనా దేవ రక్షకుడుగా నా జీవితంలో ఉన్నందుకే మీ కొందాలు నమ్మకం అయ్యా ప్రేంగులు తండ్రి నమ్మకం ఏంటండ్రి మీకు ఏమర్పించగలం తండ్రి అయ్యా నమ్మకం ఏంటండీ విటివారండి నాకు దేవ పెట్టు నుంచి లేవని దేవనటు గొప్పకై మీ కొందనాలు నమ్మకం ఏంటండీ మీ బిడ్డలకే మీ ప్రతి ఒక్కరికే మీ వారి జీవితంలో మీకు కలిగినటువంటి ఉద్దేశం సంకల్పం చిత్తానికి చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి గత గత నమ్మకం ఏంటంటే దేవాలయ ఎనభై రోజులుగా మీరు మాత్రడు అయ్యా మా ప్రార్థనలో వింటున్నందుకేమి కొద్ది నాడు నమ్మకం తండ్రి అనేక అంశాల గురించి ప్రార్థించిన ప్రార్థనలో తండ్రి మీరు నమ్మకమైన దేవుడుగా ఉన్నారు తండ్రి అయ్యా జవాబిచ్చే దేవుడుగా ఉన్నారు నమ్మకం అయితే తండ్రి ప్రేమ కలిపి మా బలహీనతను బట్టి మనం మమ్మల్ని కానీ అయ్యా మీ కృపను బట్టి మమ్మల్ని దగ్గరకు చేర్చుకున్న దేవుడుగా ఉంటున్నారు తండ్రి అందులోకి ఏమీ కొందనాలు ప్రేమకుల తండ్రి చేయబడినటువంటి ప్రతి ప్రార్థనాంశానికేమీ కొందనాలు సకాలంలో మీరు దేవా జవాబిచ్చే దేవుడు ఏంటన్నందుకేమీ కొందనాలు చెల్లించుకుంటున్నారు తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా అయ్యా వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు కట్టుబడిలాగా సహాయం చేయండి నమ్మకం అయింది తండ్రి అయ్యా స్వభావం మా జీవితాల్లో రావటానికి కృపను అనుగ్రహించండి మీ లేదు దేవా నమ్మకం అయింది తండ్రి వరంగా నమ్మకం ఏంట్రి కడుగుబడి పాత్రలుగా నమ్మకం ఏంటండ్రి దేవా యజమానుడు వాడు దగ్గర సాధనాలుగా మేము సహాయం చేయండి ప్రేంగుల గింజరాజామకం ఏంటండ్రి ప్రింగుల గిన్నర్రాజా కొరకు నా దేశ ప్రజల కొరకు అయ్యావారి రక్షణ కొరకే మీ సహాయం చేయండి దేవా కోతలు స్థారంగా ఉండగా అయ్యాకృతిను అనుకరించి సహాయం చేయండి తండ్రి దేవా పని వారి కొరకే మీ వైపు చూస్తున్నావు తండ్రి సహాయం చేయండి సమయంలో దేవ ఈమెయిల్స్ ద్వారా దేవ నమ్మకమైన తండ్రి సంకల్పించినటువంటి ఆ యొక్క అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటండ్రి ప్రేమ గలగిన తండ్రి ప్రభుత్వం వ్యాధిని మీ ప్రశ్ని ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి దేవా మీ చిత్తం తండ్రి మీ సంకల్పం లేని రాలేదు దేవా నమ్మకం తండ్రి ఏ విధం విషయమైతే అది వచ్చిందో అయా ఉద్దేశం నెరవేర్చండి నమ్మకమైన దేవా ప్రేంగళ గణ రాజా అయా ప్రజల దేవా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి అయా అనేకులు మేర లేకుండా నశించబోయే వారికి ఉండగా సహాయం చేయండి తండ్రి నమ్మకమైనవా ప్రింగులకి రాజా వ్యాధి కట్టడి చేయబడకపోతే అనేకలు నశిస్తారు తండ్రి అయ్యా మీ పా సదులో గోజాడుతున్నాను తండ్రి కనికరం చేయించండి తండ్రి దైన గురించి కృపణను గురించండి ఈ యొక్క సమయంలో తండ్రి నమ్మకమైనవా ఆహారం లేక బాధపడుతున్నటువంటి వారు నమ్మకమైనంత్రి అనేక రకాలైనటువంటి రుగ్మతలతోటి వ్యాధులతోటి బాధలతో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి నమ్మక వై తండ్రి వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలకి ఆప్ చేసుకుంటున్నాం వలస కార్మికుల ప్యాప్ట్ చేసుకుంటున్నా అంతా ప్రజా అనాథులు దిక్కుడి వారు నమ్మకం ఏంటంటే చర్యలున్న పంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆదరించండి సాయం చేయండి దేవా ప్రేంగులు తండ్రి దేవ ఉత్తర ప్రాంతాల్లో తండ్రి భారతంలో తండ్రి అయ్యా మీ బిడ్డల మీద జరుగుతున్నటువంటి హింసను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా అనేక ఇతర ప్రాంతాల్లో కఠిన ప్రాంతాల్లో తండ్రి అయ్యా నామం కొరకు నిలబడి ఉండగా అయా వారిని బలపరచండి సాయం చేయండి తండ్రి అయ్యా వారి యొక్క సాక్ష్యాలకై మీ దేవా వారి యొక్క అవసరం ఆకృతిలో ప్రలోకండి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి తిరగబడినటువంటి మందిరాలకే సంఘాలకే అయ్యా వినా మహింపు కల్పరబడిన నమ్మకమైన తండ్రి అనేకలు మిమ్మల్ని ఆరాధించేవారుగా చేయండి నమ్మకమైన చూస్తున్నటువంటి ఆ యొక్క నుండి సంఘాలని సంఘ సభ్యుల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నావు నమ్మకం అయిన తండ్రి ప్రేమ కలిగిన రాజా సంఘ పరిచర్లో ఉన్నటువంటి మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి కౌస్థలు తీర్చమని మీ పాదాలు ప్రేమ గలిగిన రాజా మహిమలిగిన తండ్రి ఇంతవరకు మీరు అనుకరించిన కృపకే నీకునాలు అయ్యా వ్యాధిక్రస్టులు మీ పాచినది ఎత్తి పట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి ఈ కృపను అనుగ్రహించండి నమ్మకమైన తండ్రి మీ ప్రేమకే మీ దయక మీ కొందనాలు మాకు ఇచ్చినటువంటి యొక్క సమయానికి యొక్క అధిక్యతకే మీ కొందనాలు చెల్లించుకుంటారు ఈ కొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభావిస్తున్నాడు బ్రతిమాలి అతి విని వేరు పంచున్నా తండ్రి తండ్రి తండ్రి అందరూ మరి ఒకసారి పూజిస్తూ కీర్తిస్తూ కనపూరుతో ఉంచి ప్రార్థించడానికి సమయానికిలు ప్రభా ఆయనంత్రి నువ్వు కట్టవు నీ కుమారుడు నీ గర్భం పుట్టినవారు కట్టాడని చెప్పాడు ప్రభా మీకు స్తోత్రం తండ్రి అప్పుడు కూడా ప్రభా సరిపోతుంది అనేటువంటి అనేక ప్రభా మాటలు మాట్లాడినప్పుడు సలమాన్ ప్రభావిత చేయి ప్రార్థనను అంగీకరించి ప్రభు అని ప్రార్థన చేశాడు తండ్రి నిక్స్తోత్ర ప్రభా ఆయన మా గొప్ప దేవ మా తండ్రి ఆయన నర్ల హృదయంలో జీవించేవాడు నరుల హృదయమేమీ మీకు ఆలయమే తండ్రి నిక్స్తోత్రులు స్తోత్రం జరిపించుకుంటున్నారు నా తండ్రి ప్రభా నాయన అదేవిధంగా ప్రభా దావిధు నాయన మీ యొక్క సేవకులను ఇంత గౌరవించి నాడు ప్రభావ మీకు స్తోత్ర ఆ విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చినందుకు స్తోత్ర తండ్రి ప్రభా ఇదిగా ముఖ్యంగా ఈ రోజుల గురించి అద్యంత భయంకరమైన రోజుల ప్రభా ఈ కరోనా వ్యాప్తి తండ్రి నాయన హీదంత ప్రభా మీ వల్లనే ప్రభా దీన్ని మీరు మాత్రమే సహాయం చేస్తున్నాం ఈ వైరస్ వస్తున్నాం తండ్రి కర్రీ చెప్పించండి ప్రభాయన దీన్ని కట్టడి చేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా అనేక ఈ వైరస్ ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా అనే మాటలు వినిపిస్తున్నాయి తండ్రి మాకు ప్రభా ఇది ఎంతో మిస్టీరియస్ గా ఉంటుంది తండ్రి సహాయం చేయండి నాయన మా దేవా ప్రభావితంగా విజృంభిస్తుంది నాయన మళ్ళీ లాక్ డౌన్ వచ్చే పరిస్థితులు వస్తాయేమో అని విధంగా ఉంది తండ్రి సహాయం చేయండి మా దేవ అక్కడి నుంచి చూపించండి నాయన ప్రభా నాయన ఇది తండ్రి బాబా అనేక మంది లక్షల్లో చనిపోతున్నారు ప్రభావ సహాయం చేయండి మా దేశం కూడా భయంకరంగా వ్యాప్తిస్తుంది నా తండ్రి సహాయం చేయండి నా మీరే తండ్రి మమ్మల్ని కాపాడవలసింది వేడుకుంటున్నాం మేమైతే ప్రభావ మీరెక్కడికి వెళ్ళా ఉన్నాం తండ్రి స్తోత్రం మా దేవ నేను ప్రతి ఒక్కరు నీ సమ్మల్ జ్ఞాపకం చేసుకుని నేను ప్రతి ఒక్కరు నీ వైపు తిరగడానికి సహాయం చేయండి నాయన నేను తండ్రి మిమ్మల్ని అంగీకరించడానికి మనసు పొందడానికి పాపం ఒప్పుకోవడానికి ప్రభావ సహాయం చేయవలసింది వేడుకుంటున్నాం దేశాన్ని కదిలించారు ప్రభా నీకు స్తోత్రం మా తండ్రి మా దేవ నాయన ప్రభావిత మరొకసారి ప్రభా ఈ యొక్క తండ్రి మరి ఆయన మిడతల దండు గురించి ప్రార్థిస్తుంటున్నాం రైతుల సమస్య గురించి ప్రార్థిస్తున్నాం నాయన సహాయం చేయండి మా దేవ ప్రభావ మీరే తండ్రి ఆ యొక్క దండుని ఆపవలసిందిగా వేడుకుంటున్నాం రైతులకు కావాల్సిన సహాయాన్ని మీరు అందించవలసిందిగా పెట్టుకుంటున్నాం సకాలంలో వర్షంలో రప్పించవలసిందిగా పెట్టుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి ఆహార సమస్య ఆహార పృద లేకుండా నైనా మీరు చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం మా దేవ మా తండ్రి మీకు సత్తులు ప్రభా ఇదిగిన మరొకసారి నాయన తండ్రి యొక్క ప్రభా సంఘాలు గురించి ప్రార్థిస్తుంటాం తండ్రి సహాయం చేయండి ప్రభావంగా నడిపించాలో ఏ విధంగా ఆరాధన ఆరాధన క్రమం జరగాలో తండ్రి ప్రభా ఏ విధంగా తండ్రి రూల్స్ అన్ని పాటిస్తూ ప్రభావ జాగ్రత్త ప్రతి సంఘం నడిపించడానికి సహాయం చేసులు రాకుండా సహాయం చేయండి ప్రభావ సహా ప్రభా మీ వైపే చూస్తున్నాం మా తండ్రి మా దేవ మీరే నడిపించవలసిందిగా పెడుకుంటున్నాం మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్న వాళ్ళ జరిగిన పరిస్థితులు దీవించి ఆశీర్దించండి నాయన బాగుంటుంది ప్రభా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ప్రభావ ఉద్యోగాలు కానీ ఎటువంటి పనులు లేవని తెలిసింది తండ్రి వారు ఇంకా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా అదే విధంగా చోట్ల భూకంపాలు వచ్చారు ఇంటిలో దాదాపు ముప్పై అంటున్నారు ప్రభా నాయన సహాయం చేయండి మా దేవ మా తండ్రి ప్రభావ మీరు అక్కడికి ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి తండ్రి మీ నేటి విషయం భయపడక మెలుకుగా ఉండి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి సహాయం చేయండి ప్రభా తండ్రి ఇవన్నీ సూచనలుగా మాత్రమే గ్రహించడానికి సహాయం చేయండి ప్రభావి దేని విషయం భయపడకుండా ఉండటానికి నైన్ మీరే మాకు సహాయం చేసి నడిపించాల్సి పడుకుంటున్నాం ఆయన అనారోగ్యం గుణి ప్రార్థిస్తుంటున్నాం ప్రభావ సహాయం చేయండి మా దేవ గురించి ప్రార్థిస్తున్నాం చిట్టిబాబు కుమారుడు తండ్రి జ్ఞాపం చేసుకోండి ప్రభావ నిర్పులు దయచేసిన స్వస్థత స్వతంత్ర సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతపై దయచి ప్రభు కిడ్నీస్ సంపూర్ణంగా రివైవ్ చేయాల్సింది వేరుకున్న తండ్రి సహాయం చేయండి అని జ్ఞాపకం చేసుకుని లాజను మనవడంతో ప్రార్థిస్తున్నాం ఆ యొక్క గుండె సమస్య ముట్టండి స్వస్థపరచుకు తల్లిదండ్రులు కావాల్సిన ప్రభా జ్ఞానము నేర్పు దయచేసి సరిగ్గా వారిని ప్రభా సరైన హాస్పిటల్ అడిగించిన విషయం ప్రభావ మీరు చూపించిన గృహకై స్వత్రం ఇచ్చిన ప్రభావ స్వస్థత కై స్వత్సరం సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేసి ప్రార్థిస్తున్నాం అదే విధంగా తండ్రి అభిమాను గురించి కూడా నైనా స్తోత్రం ప్రభా ఆ బిడ్డలో కూడా మీరు కలిగ చేసిన స్వస్థత స్తోత్రండి సంపూర్ణ ఆరోగ్య బలం దయచేయండి మా నామాన్ని వెల్లడి చేయండి ప్రభా మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని స్వీకరించి ప్రభావిడ్లుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా ఈ విషయమై ఆయన తోడుపుతులు సాయమని కూడా ప్రభా మీరే జీవించి ఆస్వాదించడం కావలసిన ప్రభావ గైడెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం దేవ ప్రభా రవి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఆరోగ్యం స్టేబుల్ గా నన్ను వింటున్నా ప్రభా సహాయం చేయండి ఆ సంపూర్ణ ఆరోగ్యం స్వస్థలం దయచేసి ప్రభా ఐసీ ప్రభా నేను బయటికి రప్పించవలసిందిగా వేడుకుంటున్నా ప్రభావి కనికరించండి కూర్చోండి వాళ్ళ అన్యులు ఆయన జీవితంలో గొప్ప కార్యం చేసిన తండ్రి వారు మీకు సహాయం చేయండి ప్రభా ఈ విధంగానైనా మా వస్తులు అనేకమైన ప్రభావ మీరే మాకు సహాయం చేసి పడిపించు ఈ విధంగానైనా మేమందరం కలిసి ప్రార్థించడానికి వచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రార్థనలన్నీ మా మా విజ్ఞాపలన్నీ మీ విశ్వసిస్తూ వాటన్నిటికి జవాబిచ్చే దేవుడిగా మీరున్నందుకు నేను మీకే విలాది స్థితి స్తోత్రం చెల్లించుకుంటూ నేను మమ్మల్ని మా సమస్తం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మారేసి అడిగి వేడుకు నడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా పేపర్లో తండ్రి తండ్రి ఇదిగా నేను ఇప్పటివరకు ఆయన మీరు అన్ని ప్రార్థనా అంశాల్లో ఉన్నందుకు మీరు అందులో అర్థంతున్నారు తండ్రి ఇదిగో ఈ మనవులన్నీ ప్రభావి రాజ్యంలో చేరుతున్నాయని ప్రతి ఒక్క దాని మీద విజయాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు విశ్లేషిస్తారు తండ్రి అయ్యా ఆ విజయాన్ని రుచి చూస్తున్నందుకు మీకు అందరూ తండ్రి అయ్యా కృతజ్ఞాపం చేసుకుని అయ్యా ముఖ్యంగా ప్రభా కరోనా వ్యాధి గురించి ప్రార్థించేసులు ప్రభావ డెవలప్ అయింది అని చెప్పి ఈ రోజు ప్రభావ రూపా మరి సైంటిస్టులు చెప్పుకుంటా ఉన్నారు తండ్రి అయ్యా ప్రమాదకర అంశంలో ఉన్నాం తండ్రి ఈ వ్యాధి ఎటు నుంచి ఏ విధంగా వస్తుంది రూపాయ ఎలా స్ప్రెడ్ అవుతుంది ప్రభావ ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు దీని లక్షణాలు ఏంటో దీని సిమ్టమ్స్ ఏంటో ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నారు అయ్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంది ప్రభా కృతజ్ఞాపం చేసుకోనండి అయ్యా వీటన్నిటిని చూస్తే మీరు అక్కడ సమీపంలో ఉందని చెప్పి ప్రభావికు అర్థం అవుతుంది తండ్రి అయ్యా మీ లేఖనాల ద్వారా ప్రభా మీ అక్కడ గురించి ప్రభుత్వ హెచ్చరిక ప్రభావి అర్థం చేసుకునే విధంగా ప్రభా మీ చెట్టు చివరి రోజుల్లో ప్రభావిని ప్రభు ఆధారపడి అయ్యా అయ్యా భక్తి విశ్వాసాన్ని కనపరుచుకొని కలిగిందని మేము పట్టుకుని ప్రభావిని వెంబడించేవారి నుంచి ప్రతి ఒక్క విషయంలో ప్రభు మీరు సహాయకారిగా ఉండండి అయ్యాన్ని కొందనాలు సూచనలు స్థాయి అయా నువ్వు లేకపోతే అయా నువ్వు సహాయం లేకపోతే ప్రభా అనుషుడు ఏమీ చేయలేడు తండ్రి అయ్యాం చేసుకున్నాడు అని అని కొందనాలు సూచనలు తండ్రి ముఖ్యంగా ప్రభావిన ఈ విడతల దాని గురించి ప్రార్థన చేయొచ్చునా ఈ భూకంపాల గురించి ప్రార్థన చేయొచ్చును ప్రభా ప్రకృతిలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి నాశనకరమైన వాటి గురించి ప్రార్థన చేయొచ్చును అయ్యా ఇవన్నీ నీ చిత్తాన్ని సర్వే జరుగుతున్నాయి ప్రభా అయినప్పటికీ ప్రభా నీ చిత్తం అయితే ప్రభా కొంతకాలం ప్రభా మరి ఇవన్నీ కొంచెం పోసుకొనివడానికి ఎందుకంటే తండ్రి స్వార్థ ప్రకటించబడాల్సిన ప్రాంతాలు అనేక తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసుకుంటే అన్ని మూలాలకి స్వార్థ ప్రకటించబడాలి ఇంకా చాలా మందికి స్వార్థ అందలేదు ప్రభావ అందుతుంది గాని వారు విని వినని వారి ఉన్నారు పట్టించుకుని పట్టించుకున్న వారి ఉన్నారు తండ్రి వారికి అవకాశం ప్రభావైన వారిని పంపించడానికి ప్రభావ అయ్యా ఒక సహాయాన్ని అయ్యే ఇంకొక అవకాశాన్ని మీరు ఇవ్వను తండ్రి మీకు ప్రభావ సంఘాల ఒక సాధనంగా మీరు వాడుకుంటా పరిచయం చేసే దళితను బాధ్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించేస్తుండగా ఎలాంటి బోధ అవసరం ప్రతి ఒక్క సంఘానికి ప్రభావ ఏదో ముక్కుబడి క్రైస్తత్వం కాకుండా అయ్యా మత్పరమైనటువంటి క్రైస్తవ జీవితం కాకుండా ఈ రోజే నీ రాక ప్రభావ మరి సిద్ధపడితే ప్రభా ఈ రోజే నీ రాక సమీపిస్తే ప్రభా అయ్యా మా స్థితిలో తెలియ మాకు తెలియజేసే విధంగా ప్రభా అయ్యా బోధను మీరు మార్చండి ప్రభా మీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడండి అయ్యా వారికి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి మీరు సహాయకులుగా ఉండండి ఇదిగోనైనా మరి పిల్లల గురించి ప్రార్థన చేసిన ఇదిగోనైనా మీరు ఆ ప్రభా మరి జాషి వాళ్ళు ఇద్దరు పట్లను మరి క్రిస్టిన పట్లను చేసినటువంటి గొప్ప ఆశ్చర్యాన్ని బట్టి ఆయా అద్భుత కార్యాన్ని బట్టి ఆయా స్వస్థతను బట్టి కొందరు సూత్రాలు అట్టి విశ్వాసంతో మళ్ళీ ప్రార్థన చేయించు అభిరామ్ గారికి రవి గారికి మీరు అనుగ్రహించండి నా కుటుంబాల్లో మంచి నమ్మిన మీరు వచ్చిండే ఆ కుటుంబాలు మీకు సాక్షులుగా ఉండటం సేవ చేసే విధంగా ఉండటం అయ్యా మీరు వారిని మార్చుకున్నట్టు తండ్రి నీ పొందనాలిస్తూ అయ్యా కృత జ్ఞాపకం చేసుకున్నట్టు రాజ్యాైతుల గురించి ప్రారంభించేసిన వారి వారి పంట పొలాలు వేయబోతుండగా అయ్యా మీ సహాయకారులుగా ఉంటుంది అయ్యా ఏ పంట వేయాలి వారికి జ్ఞానాన్ని వాటి పోషించేవాడివి అయ్యా వాటికి వర్షం కురిపించేవాడివి అయ్యాటి ఫలాన్ని ఇచ్చేవాడిని తండ్రి అయాన్ని వర్షం కురిపించకపోతే పంట పండదు అయినా అయాన్ని సహకరించబోతే కుదురుతా అయా మా సొంత జ్ఞానంతో అయితే పాడైపోతాం తండ్రి అయాన్ని సహాయంతో నీ జ్ఞానంతో అయ్యా మీరు నడపండి ప్రభాని కొందరుస్తావుతున్నారు అయ్యా మరి ఈ ప్రభా మరి ఏదైనా శ్రమలు కలిగి ప్రభా హానికి కూడా సిద్ధపరిచే అటువంటి ప్రతి ఒక్క మీరు తోడుగా నేడుగా ఉండండి రాజాయ్యా మీరు లేకపోతే ప్రభా మానవ మనుడే గర్థం ప్రభా అయ్యా మరి ప్రభా మీరు మీ కృప చూపించమని మీ దారి జాలి చూపించమని మీ దారి చూపించమని ప్రతిభున్నాం అయ్యా కృతజ్ఞాపం చేసుకున్నాడు రాజా కొంత సమయాన్ని మాకు ఇవ్వమని అయ్యా ఈ ఉన్న సమయాన్ని దినములు చెట్టు కనుక అయ్యా సమయాన్ని సద్వినియోగపరచుకుని అయ్యా మేము చక్కబెట్టుకోవడానికి అయ్యా మా ఇల్లు శుభ్రం కట్టుకోవడానికి పరలోకంలో ప్రభావ చేరడానికి అయ్యా మాకు కట్టే అవకాశాన్ని దయచేమని అయ్యా మీరు సహాయం చేయమని ఆది శ్రమందరూ మార్చుకొని నడిపించమని చివరిగా చంద్రశేఖర్ సార్ ఇవ్వండి సార్ చేశారు మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైందుకే అందరూ బజారులో సరాకర బజారులో ఉండాలి